ప్రార్థిస్తామని పరిశుద్ధుడో దేవా వేసే వాదనాలనైనా మహోన్నతుడ మీకే స్థుతుల స్తోతాలైనా కృపామయడ మా దేవ మీకెంతో వాదనాలైనా ప్రవ్వ ఆ కల్వరిసలలో మా పాపంలను శాపంలను రోగములను వ్యసనంలను భరించి మాకు బదులుగా మీరు మరణించి ప్రవ్వ మమ్మల్ని రక్షించుకున్నారు మా పాప వాళ్ళు క్షమించినైనా మీ బిడ్డలుగా స్వీకరించినారు మీ యొక్క ఆత్మఫలాల చేత కృపవరల చేత మమ్మల్ని విమోచన దినం వరకు మీరు మమ్మల్ని ముద్రించుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మీ యొక్క పరుశురాత్మ నడిపింపు మాకు దయచేసింది మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మా జీవితాంతము మీ యొక్క పరుశురాత్మ నడిపింపులో ఉండేలాగన సేపడండి మా సొంత తలంపులకు మేము చోటు ఈ లోకాదీతమైన తలంపులకు మేము చోటు మీ తలంపులకు మేము చోటిచ్చేలాగా సేపడండి ప్రవ్వ మా తలంపులను తీసివేయండి వాటిని కొట్టివేయండి ప్రవ్వా ప్రభావ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీరు తప్ప ఎవరు మాకు చూపించరు యుగ సమాప్తి చివరిలో జరుగుతున్న ఈ యొక్క తనమలి ప్రపంచాత్మకంగా జరుగుతున్న ఈ యొక్క సంగతులను ప్రవ్వా మేము గుర్తించేలాగా వాటి ప్రకారంగా జీవించలాగనా చేపడండి ఎవరు గుర్తెరగని సమయంలో జలప్రదయం వచ్చి వాటిని అందరినీ అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు అలాగుననే ఉంటుంది అన్నారు యుగ సమాప్తిలో ఎవరు గురితెరగారు అన్నారు ప్రవ్వా కానీ ప్రవ్వా మీ బిడ్డలు వాటిని గురితెరుగుతారు నాయన ఎందుకంటే మీరు వాటి వాటిని అన్నింటిని మీ బిడ్డలకు చూపిస్తాన్నారు కాబట్టి మేము వాటిని చూచలాదన మా యొక్క ఆత్మీయ నేత్రండి ప్రవ్వా మాలో ఇంకా ఏమైనా బలహీనతలుంటే చూపించండి అపవిత్ర ఉంటే చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వా దోషం కలిగి పౌరుషం కలిగి మీ పక్షంగా మేం జీవించాలని ఆయన అటువంటి బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి ప్రవ్వా ఆ యొక్క గొప్ప జన సమూహం అంతా కాబోతుండగా తండ్రి మీరు మాకు చూపించినారు ప్రవ్వా గత ఆరు సంవత్సరాల నుంచి ప్రపంచమంతటా రక్తమయం రక్తము నదులవలే వలె ఏరుల వలె ప్రవహించునని మీరు మాకు చూపించినారు ఇర్మియా కాలంలో బబులోను ఇసిన మీదికి ద దండిగా వచ్చి వారిని ఏరీతిగా సంహరించి బాధిసల్లగా తీసుకుపోయిందో మీరు చూపించినారు నాయన ఇర్మియా ఎంతగానో ప్రలాపవాక్యం ఎత్తుతూ తన దేశం ఎంతగా చెడిపోయింది ఎంతగా పాడైపోయిందని దుఃఖపడుతున్నాడు బ్రోభ అటువంటి ఆత్మని మీరు మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వదనాలు మీ బిడ్డల గురించి మేము ఎంతగానో ఆ ఆసక్తితో తీవ్రతతో కలిగి ప్రవ్వా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ క్షణం గొప్ప జనం అంతా మీ తట ప్రతి చోట మీ కొడుకు మమ్మల్ని సాక్షి పెట్టుకోండి నేను ఈ సాయంత్రం సంబంధం మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క దయచేయండి వాక్యాన్ని అర్థం చేసుకుని లాగా సహాయపడండి చిన్న పిల్లలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ముందు పరిగెత్తుకున్న మమ్మల్ని పట్టుకోమని ప్రార్థిస్తున్నాం నిన్న మీకంటే ముందు మేము పరిగెత్తకుండా మీకు అనుగుణంగానే మేము ముందు పోలాగినా సేపడాన్ని తండ్రి అనేకులకు వీటిని విశదీకరించి మేము చెప్పాలా ఊర్పుతో సహనం కలిగి వీటన్నిటిని మేం ప్రకటించాలా వాళ్ళని ఆతరత తొలగించమని ప్రార్థిస్తున్నాం మీద సరళత పరిశుద్ధత ఉంది ప్రవ్వా మేము కూడా అరీతిగా జీవించలాగనే సేపడామని ఏస్తు క్రీస్తు నామన్న తండ్రి ఈ రోజు పద్నాలుగవ తేదీ జూన్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా ముప్పై భాగానికి వచ్చినాము జకరే గ్రంథం నేను అనుకుంటా బహుశా అన్ని అన్ని పాఠములలో బహుశా ఇదే అనుకుంటా వెరీ లెంతి ఎక్కువ సమయం తీసుకుందంటే బహుశా ఇది ఒకటే అనిపిస్తున్నారు జకరే గ్రంథము సాధారణంగా ధ్యానించరు ఎక్కడ కూడా ముఖ్యంగా సంగాలలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యనించారు ఎందుకంటే వాటిని అర్థం చేసుకోవడం ఫస్ట్ పాయింట్ రెండవది సామాన్య ప్రజలకు విశదీకరించడం బహు కష్టతరమైంది తర్వాత మన కాలానికి లేక ఈ యుగానికి ఏరీతిగా అది వర్తిస్తుంది అని చూపించడము కేవలము ప్రభు వలనే ఆయన ఆత్మ వలననే ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి మనకు వర్తించదు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రమోషన్ లో నెరవేరే టైంలో మనం వాటిని గుర్తించలేము దీని ఇంగ్లీష్ లో ప్రిటరిజం అంటారు ప్రిటరిజం అంటే అన్ని గడిచిపోయినాయి ప్రిటరిజం అనే బోధ ఏందంటే ఆయన రెండోది అక్కడ కూడా గడిచిపోయింది వినడానికి కొంత కష్టతరంగా ఉంటది కానీ ప్రపంచంలో బోధ ఇవన్నీ గడిచిపోయినాయి అన్న బోధ ఉన్నవాడు ఎట్లుంటాడు ధీమాగా ఉంటాడు కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటాడు మనం అట్లుండడానికి వీల్లేదు ఎందుకంటే మనుషుల తలంపుల వలన కలిగినది కాదు ఇది ఆయన ఆయన ఇచ్ఛా ప్రకారంగానే ఆయన పరిశుధాత్మావేశం చేత తన బిడలకి వీటిని బయల్పరిచేడు మన కొరకు భద్రపరిచిండు ఒక తరం వాడు తప్ప వీటిని ఎవరు చూడలేరని హెచ్చరించి కూడా కాబట్టి జకరే గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఐదవ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన లేక ఆశ్చర్యకరమైన దర్శనాన్ని దేవుడు మనకి గత వారం నుంచి చూపిస్తున్నాడు ఆ ఐదవ అధ్యాయంలో రెండు దర్శనాలు మనం ధ్యానిస్తున్నాం ఒకటి ఏమో ఎగిరిపోవు కాగితపు చుట్ట రెండవది ఎవరైనా చెప్పగలరా రెండవది ఏంది కొల తోములో కరెక్ట్ కొల కూర్చున్న ఒక స్త్రీ కొల కూర్చున్న ఒక స్త్రీ అని నేను ఎప్పుడు కూడా వినలే బోధ ఏ సంఘాలలో వినలే చిన్నప్పటి నుంచి ఇంతవరకు వినలేదు కొల ఒక స్త్రీ కూర్చడం ఏంది అన్న బోధ ఎక్కడ వినలేదు ఇన్ ద బాస్కెట్ ఇంగ్లీష్ లో అట్లుంది వాక్యం ఉమెన్ ఇన్ ద బ్యాస్కెట్ ఉమెన్ ఇన్ ద బ్యాస్కెట్ అంటే మన దేశంలో చూస్తాం కదా అది ఇప్పుడు జరుగుతుంది నాకు తెలియదు కానీ ఇంతకు ముందు పెళ్లిలలో గంపలు ఎత్తే వాళ్ళు పెళ్లి కూతుర్ని గంపలు కూర్చోబెట్టి ఎత్తవాళ్ళు ఇప్పుడు అవుతుందా అది యా కోస్తాంధ్రలో అవుతుందా తక్కువ కదా కానీ నేను సిటీలో చూసిన నాకు జ్ఞాపకం ఉంది చిన్నప్పుడు గంపలో కూర్చోబెట్టి ఎత్తుతారు ఎవరు ఎత్తుతారు అంటే మామ మేన మామ ఎత్తుతాడు కరెక్ట్ మీకు మీ కాలంలో చూసిండ్రా మీరు ఎప్పుడన్నా ఒక కేసు అని చూసిండ్రా సినిమా చూసిండ్రా అంటే సినిమాలలో కూడా దేవుడు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అర్థం అనేసి నేను సినిమాలు చూడమని ఎప్పుడు ప్రోత్సహించలే టీవీలు పెట్టుకోమని కూడా ప్రోత్సహించలేదు ఒకవేళ యుగ సమాప్తిలో జరుగుతున్నా అంటే నువ్వు ఎట్లా బైబుల్ కనీసం టీవీ ముందు కూర్చున్నావు కాబట్టి కనీసం ఆదితీలనే హెచ్చరిస్తుండేమో నేను అనుకుంటున్నాను అనేసి టీవీ ముందు కూర్చుంటే ప్రతిరోజు దేవుడు అతను టీవీ ద్వారా మాట్లాడతాడు అనేది కాదు నేను సమర్థిస్తలేను కాబట్టి దాని ముందు సరే అనేక మంది దాని గురించి ప్రకటించాలని చెప్తున్నా వింటున్నాము దాని ముందు కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది చెప్పలేకపోతున్నారు దాని ముందు కూర్చుంటే ఏం జరుగుతుందంటే అది ఒక రకంగా మిమ్మల్ని ఉద్రేకపరుస్తా ఉంటది టీవీ అనేటిది లేక టీవీ గాని సినిమా గాని ఏదైనా గానీ ఏనుల తోటలో కళ్ళకి చూడడానికి అది ఎంతో రమ్యంగా ఉంది అంటే ఆశ్చర్య చెక్కు తెల్లిగా చేస్తుంది దాన్ని చూడడం వల్ల చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేది అది అట్లా అట్రాక్ట్ చేసుకునేది అన్నట్టు నీ టైం అంతా ఆ రీతిగా దొంగలిస్తాడు ఓ రీతిగా అది నీ సమయాన్ని దొంగలించే వస్తువు అది కాబట్టి దుష్టుడు ఏ రీతి కన్నా సమయాన్ని దొంగలిస్తాడు ఏ రూపకంగా ముఖ్యంగా టీవీ కానీ సినిమా ప్రోగ్రామ్స్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ స్టిములేట్ చేస్తాయి దాన్ని స్పందించేటట్లు చేస్తాయి దాన్ని చూసినంత వరకు నువ్వు స్పందనలా ఉంటావు స్పందించడం ఎక్కువ అది చూసి ఎగలడము నవ్వడము అన్ని రకాల భావోద్రేకాలన్నీ బయటకు వస్తాయి దాన్ని చూసినప్పుడు అల్లా ఆ రూపకంగా చేయడం వల్ల ప్రభులం ఆనందించకుండా ఈ లోకంలో ఆనందించడము ఎక్కువ ఉంటుంది ఇది క్రైస్తవులకు ఎక్కువ ప్రపంచమంతటా ఎక్కువ స్టిములేట్ అయ్యేది క్రైస్తవులే ఎక్కువ మ్యూజిక్ వినడము గానీ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పొందేది క్రైస్తవులే మీరు అని వచ్చి అంటే సరే లోకాతీతంగా ఎక్కువ ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ క్రైస్తవలలోనే ఉంటది ప్రోగ్రామ్స్ నేను అట్టుపోయిన వరం మీకు చూపించిన ఈ రోజులలో క్రైస్తవ సంఘంలో ఎక్కువ ప్రోగ్రామ్స్ అయిపోయినాయి ఎందుకంటే దేవుడు ఆ విషయం బయలుపరచండు ఎందుకు వీళ్ళు ఈ రీతిగా సిస్టమేటిక్ గా ప్రోగ్రామ్స్ పెట్టుతున్నారు సండే నుంచి సాటర్డే వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు ఎందుకంటే వాళ్ళని రీటైన్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ లో ఒక ట్రిక్ వాడతారు మార్కెటింగ్ ట్రిక్ అంటారు దాన్ని ఏంటంటే ఒక పాస్టరు అటు ఉప్పల్ ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్స్ పెడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రెండు సండేస్ అయితే మూడవ సండే నుంచి అక్కడ మీటింగ్ పెట్టని పోలీసు ఆయనని పెట్టలేదు అక్కడ ఏదో ఎక్ ఎక్స్క్యూజెస్ తర్వాత కొంతమంది పోయి ఎందుకు మీరు అడ్డగిస్తున్నారు పర్మిషన్స్ అన్ని ఉన్నాయి కదా ఎందుకు అడ్డగిస్తున్నారు అంటే నేను అడ్డగించడం కాదు నాకు కంప్లైంట్స్ వచ్చినాయి మీకు కంప్లైంట్స్ చెప్తే మీరు పరసన్ అవుతారు భాషలో చెప్తున్నా ఆయన ఎవరిచ్చారు కంప్లైంట్స్ అంటే మీ పాస్టర్లే కంప్లైంట్లు ఇచ్చారు ఎవరు పాస్టర్లు ఆ ఏరియాలో ఉండే చర్చ్ పాస్టర్లు కంప్లైంట్స్ ఇచ్చారు ఎందుకంటే మా చర్చిలో ఉండే మెంబర్స్ అంతా అక్కడికి వెళ్లిపోతున్నారు మా చర్చి ఎంటీ అయిపోతున్నాయని మీకు అర్థమవుతుందా నేను ఆ చిన్న చర్చలను సపోర్ట్ చేస్తలేను ఈ పెద్ద చర్చని వ్యతిరేకిస్తలేను లేకపోతే పెద్ద చర్చిని సపోర్ట్ చేసి చిన్న చర్చను వ్యతిరేకిస్తలేను యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా ఇదంతా డబ్బుకి గూడింది డబ్బుతో కూడింది ధన వ్యామోహంతో గూడింది ఎందుకంటే దర్శనం ధన వ్యామోహంకి సంబంధించిన దర్శనం ఇది యుగ సమాప్తిలో క్రైస్తవ మతము ధన వ్యామోహంలో నిండి దొర్లి పొడ్లార్కుంటది అది ఎందుకంటే అబద్ధ బోధ ఏంటంటే మన ప్రభు ముందుగానే చెప్పిన వాక్యానికి విరోధంగా చెప్పడము విరోధంగా జీవించడము అబద్ధ బోధ దాన్ని ఆచరించడం ఆయన చెప్పేడు ఈ లోకంలో దీన్ని ఆశించకుడి రెండవది ధనాన్ని ఆర్జించకుడి రెండవది ఈ లోకంలో ఏది సమకూర్చుకున్న అన్నాడు ఎందుకంటే ఇక్కడంతా చిమ్మట దొంగలు ఉంటారు అన్నాడు ఆయన ముందుగానే హెచ్చరించాడు తర్వాత ఒక కాసు తీసుకొచ్చినప్పుడు దీని మీద ఎవరిది ఉంది కైసరిదు ఉంది కాబట్టి దీని మీద కైసరిదు ఉంది జూలియస్ సీసర్ ముద్ర ఉంది కాబట్టి ఆ కాయన్ మీద ఆయనకి ఇచ్చే పడ్డవు మళ్ళీ నువ్వు అంటున్నావు దేవుడి దేవునికి ఏమన్నావు మళ్ళీ దేవుని ముద్ర ఎక్కడుంది కదా ఆ రోజు వాడు అడిగింటే ఈ రోజు క్రైస్తవ మతము ఈ రీతి ఉండకపోయాడు ఆ ధనికుడు ఆ ఎవడైతే ఆ ఆయనని ప్రశ్నించడానికి వచ్చిన వాడు ఆ ప్రశ్న తిరిగి అడిగింటే దేవు కైసర్ ముద్ర ఉంది కైసరికి ఇచ్చడం మంచిదే నువ్వు చెప్పింది బాగుంది కానీ దేవుని ముద్ర ఏంది అని అడిగింటే ఆ రోజు ప్రభు చెప్పే నీ మొహం దేవుని ముద్ర ఉంది నువ్వు దేవుని స్వరూపంగా తయారు చేయబడ్డవాడు నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకో అని చెప్పేవాడు ఆ రోజు ఆ ప్రశ్న అడిగింటే ఈరోజు ఈ మతపరమైన జీవితం ఏదైతే ఉండకపోయాడు ఈ రోజు ఇంతగా సమస్య ఉండకపోయాడు కానీ ఆయన కాలంలో అవన్నీ గ్రహించినవాడు కాబట్టి ఆయనకు తెలుసు వాడు అడగడని తర్వాత పిలాతో ప్రభుల రుతుడు సత్యం అంటే ఏమిటని కాని ప్రభు చెప్పని లోపలనే చెప్పక వేరే ప్రశ్న ఇస్తున్నాడు ఆ రోజు పిలాతో ఆ సత్యం ఏదో అడిగింటే ఈ రోజు క్రైస్తవ మతము ఆరితి రీతి కొన్ని చరిత్రలో జరిపోయిన విషయాలు యువ సమాప్తి వచ్చినప్పటికీ ఎంత భయంకరంగా తయారైతాయి అవి జరగకపోవడం వలన అబ్రహాము ఆలస్యంగా అక్కడి నుంచి రావడము వాగ్దానాన్ని సంపూర్ణంగా స్వీకరించకపోవడం స్వీకరించిండు తన దేశాన్ని విడిచిపెట్టిండు తన తన బంధులను విడిచిపెట్టలేదు తన ఆస్థంత విడిచిపెట్టలేదు ఆ రీతిగా విడిచిపెట్టకపోవడం వలన ఎంతో ఆలస్యమైంది పాలు తెలుగు ప్రపంచ దేశంలోనికి రావడానికి కొన్ని చరిత్రలో జరిపోయినవి ఆ రీతిగా జరగకపోయింటే అబడమ్మ సునాయసంగా వాగదన దేశంలో అడుగుబెట్టేవాడేమో అక్కడ లోతూకి ఆ తన పని వారికి కొట్టడకు రాకపోయాడేమో సుధమ కాపురస్తులు అప్పుడే కాబట్టి కొన్ని చరిత్రలో జరిగిపోయిన ఆ విషయాలు కానీ ఇప్పుడు ఏం ధ్యానిస్తున్నాం యుగ సమాప్తిలో మతపరమైన జీవితం ఎట్లా తయారైందన్న విషయమే ఈ దర్శనం అంతా దాని గురించి హెచ్చరిస్తుంది కాబట్టి మతపరమైన జీవితం అంటే ఒక స్త్రీకి సాదృశ్యం మొదటి నుంచి కూడా ఎందుకంటే హుశే గ్రంథి జనించినప్పుడు దేవుడు సంఘాన్ని తన భార్య లాగా నా భార్య అన్నాడు ఇస్రాయల్ పాత కాలపు క్రైస్తవ సంఘం అది ఇస్రాయల్ దేశం వారిని తన సొంత భార్యలాగా స్వీకరించింది తన భార్య తనను విడిచిపెట్టి అన్ని దేవతల తిరిగి అంటే దేవుని అంటే ఆత్మీయంగా ఆలోచించడం ఏంటంటే అన్ని దేవతలని ఆరాధించడం అంటే వ్యభిచారంతో సమానం ఆత్మీయ వ్యభిచారం అది అర్థంగాని మతస్తులు ఈ రోజు చూడండి మీ బైబిల్ లో ఉంది ఈ సార్ అట్లా వ్యభారం చేశారని శరీరమైన విషయాలు మాట్లాడతారు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కావాలి ఆత్మీయ విషయాలు ఇతర మతాస్తులకి ఆత్మీయ విషయాలు ఎప్పటికర్వే ఎందుకంటే అది వారికి అనుగ్రహించబడలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా శరీరమైన చూసుకుంటారు చూడండి బైబిల అని లెక్క పెడతాడు వాళ్ళు ఎందుకంటే చూసేది శరీరమై కాబట్టి పాతలిపడిన కాలంలో స్త్రీ రూపకంగా అంటే లేక తన భార్య లాగుంది అంటే ఎవరు ఏదైతే చెప్పాలంటే సంగము అనేది స్త్రీకి సాదృశ్యం అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది దేవుడు క్రొత్త నిభజనకు కొస్తే కూడా కొరతల రాష్ట పత్రికల పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిడు తనకు మన ప్రభుత్వ ప్రధానమ చేస్తునకు ప్రధానమ చేయబడ్డ వారం అంటే మనము పెళ్లి కుమార్తెలాగా సిద్ధపరచబడ్డవారం కానీ పెళ్లి కాలేదు ఈ విషయం అర్థం చేసుకోండి పాత నిబంధన కాలంలో మటుకు ఇస్యల్ పల్లని తన భార్యలాగా స్వీకరించింది అంటే పెళ్లి అయింది మన ప్రభుకి ఇస్సాయిల్ పల్లకి అక్కడ పరిశుద్ధ వివాహం జరిగింది అన్న దానికి హుషే సాదృశ్యం అక్కడ ప్రభు మాట్లాడతాడు నా భార్య నా భార్య కొడుకు నేను ఎంత ఎదురు చూసినా తిరిగి రాలేదు అన్న విషయం ఆ రీతికి అంత బాధతో మాట్లాడతాడు నువ్వు ఇంత తిరిగి వస్తుందేమో నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టి నాయకు వస్తావేమో అనేసి ఎదురు చూసినవాడు క్రైస్తవ విధానం అది భార్య ఏరూపకం ఉన్న గానీ స్వీకరించి దైవికమైన గుణగణం ఉన్నలా భర్తకి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కానీ ఈ రోజు క్రిస్టియన్స్ పాస్టర్స్ పోయి పార్లమెంట్ లో ఆ మినిస్టర్స్ తోని మాట్లాడి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ని మార్చేసుకున్నారు కాబట్టి యుగ సమాప్తిలో పాస్టర్స్ ఎట్లా తయారో ఇవన్నీ విషయాలు ప్రభు మనం చూపిస్తుండే వాళ్ళ పట్ల మనకి ఏం వ్యతిరేకం లేదు కానీ సంఘాన్ని దేవుని విధానంగా లేక దేవుని ఆజ్ఞ పరంగా నడిపించాల్సింది పోయి వాడి సొంత తలంపులను ఉపయోగిస్తుండో ఈ దర్శనం లన్నీ అవి కనిపిస్తాయి నేను ఇప్పుడు మీకు త్వర విశదీకరిస్తాను కాబట్టి మొదటిదిగా పాత నిబంధన కాలంలో సంఘము దేవుని భార్యలాగా ఉంది కృత నిపం సంఘము ఆయన వధువులాగా ఏర్పరచబడింది వధువు అంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె లాగా ఏర్పరచబడింది ప్రధానం చేయబడింది అంతేగాని ఇంకా పెళ్లి కాలేదు కానీ ఆయన వచ్చినప్పుడు పెళ్లి అవుతుంది విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కానీ ప్రధానం చేయబడ్డ అంటే పూల్పాండ్లు ఏర్పరచబడినాక కాబోయే భర్త కొరకు ఎదురుచూయాల్సింది పోయి ఇంకెక్కడో ఎదురు చూస్తుంది అన్న విషయాన్ని ప్రభు ఈ దర్శనంలో కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నాకు కాబోయే పెళ్లి కుమార్తె నన్ను విడిచి ఇంకెక్కడ జరుగుతా ఉంటే ఇంకా ఎవరితో ఇంకా పచ్చిగా చెప్తారు ఈ భాషలో తెలంగాణ భాషలో నన్ను విడిచేసి ఎవరితోనో వెళ్లిపోయిందంటే ఎట్లా ఉంటది ఆయన బాధ అప్పుడు విడిచిపెట్టేస్తాడు అన్న విషయాన్ని చేస్తున్నాడు అక్కడ మత్ శివార్త ఇరవై ఐదు మనం మెనిసల ధ్యానించిన దాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినాక పెళ్లి విందు నుంచి మళ్ళా తిరిగి వస్తాడనేసి లూకా శివార్తలు మనం ధ్యానించడం కొంత కణం క్రిందట ఆయన తిరిగి వస్తాడు వచ్చినప్పుడు అపూర్వీలో సంత విధులను పడి దెబ్బలు తిని కష్టాల పాలే శ్రమాల పాలే హత సాక్షులై అప్పుడు ఆయన సన్నిధికి కొనిపోబడుతున్నారు ఇద్దరు సాక్షి గురించి మనం కొన్ని వారాల క్రితం ఎప్పుడు పొందిండ్రు ఆత్మ అంతవరకు పొందండి వాళ్ళ ఆత్మ వాళ్ళు పరసరాకం పొందుకొని ప్రవచనము ప్రవచనాలు ప్రకటించినాక గత వారి మీద విజయం పొందింది అని ఉంది వాక్యం విజయం పొంది వారిని చంపినాక మూడు దినాల మూడు రోజులు వారి శవాలు రోడ్డు మీద బడినయి చివరికి మూడవ నాడు ఏం జరిగింది వాళ్ళు తిరిగి లేచిందా లేదా దేవుని సరిదికి పోయినరు ఆ దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇద్దరు సాక్షుల గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించడం ప్రపంచమంతట గొప్ప జన సమూహం ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం లేక ప్రపంచమంతటా మతపరమైన క్రైస్తవులకి సాదృశ్యం మనకి ప్రభు చూపించిన ఈ దర్శనం ప్రకారంగా వాళ్ళందరూ మరణిస్తారు ఎందుకు మరణిస్తారు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు తర్వాత వాళ్ళు సమర్థించుకుంటున్నారు మనము ఎన్నిసార్లు సామెతల గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటా అది నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది వాక్యం ఒకసారి చూడండి మరోసారి సామెతల గ్రంథము ఎందుకు క్రైస్తవ సంఘము అంతకంతకు చెడిపోయింది అన్న ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు ఈ మూడవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీవు దయ నుండి మంచివాడవని నువ్వు మంచి వాడవని అనిపించుకోవాలా అంటే ఈ లోకం దృష్టిలో నీ కాదు ఈ లోకంలో అందరు మంచివాళ్ళు ఎట్లా చేస్తే నువ్వు సహాయపడితే మంచివాడిని సహాయం చేయకుండా చెడ్డవాడివి ఈ లోకపు నైజం గుణగణం దేవుని దృష్టిలో నువ్వు మంచి వాడవనేసి అనిపించుకోవాలి అనేసి పౌరులు కూడా తిమ్మోతితో మాట్లాడుతున్నాడు తిమ్మోతి రాష్ట్ర చూస్తాం మంచి సాక్ష్యాన్ని కాపాడుకో మంచి పేరు సంపాదించుకో అంటే దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో సంపాదించుకొని వేస్ట్ ఎందుకంటే మనిషి గుణగనం తెలుసు కానీ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఇక్కడనే మతపరమైన జీవితం నీ స్వబుద్ధి అంటే నీ సొంత తలంపులు నీ సొంత జ్ఞానం నువ్వు జ్ఞానవంతులు అనుకుంటావు నేనే గొప్పవాన్ అనుకుంటావు అది చెత్త బుద్ధి చెత్త గుణగణం అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాను నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మతపరమైన జీవితంలో ఇదే నేను చెప్పింది వేదవాకు మాదే వేదవాకు మాదే కరెక్ట్ మా చర్చే కరెక్ట్ మా బోధే కరెక్ట్ అది స్వబుద్ధి మన ప్రభువే కరెక్ట్ ఆయన చెప్పిన వాక్యమే కరెక్ట్ అనేది సరైనది నా మా పాస్టర్ గంట నీకు ఎక్కువ తెలుసా ఆయన ఇన్ని పుస్తకాలు రాసాడు ఆయన అన్ని పుస్తకాలు రాసాడు అది సమర్థించుకోవడం కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీకేం లాభం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయంతో యుహోవయందు నమ్మిక ఉంచుము నీ పూర్ణ హృదయంతో యుహోవయందు నమ్మిక ఉంచుము ఇది మతపరమైన జీవితంలో బలహీనత లేనిది నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము నీ ప్రవర్తన అంతటా అంటే కుటుంబ జీవితమే కాదు ఈ రోజు చూస్తూ ఉంటాము క్రైస్తవ సంఘాలు క్రైస్తవ కుటుంబాలలో భార్యవర్తలలో అహము ఎక్కువ ఒక ఒక కేసుని నేను చెప్పినా కదా మా కో బ్రదర్ అంటారు ఈ భాషలో ఎప్పుడంటే సటగోడు అంటారు ఇంకా వేరే భాషలో నాకు తెలియదు ఇంగ్లీష్ లో మటు కో అంటారు అంటే మా భార్య అక్కడ భర్త అంతేనా నా కూడా అంటారు ఆయన ఒక చర్చకి పోయిందంట హైదరాబాద్ లో పెద్ద చర్చ అది హైదరాబాద్ అంత ఖరీదైన కార్లు ఇంకా వేరే స్థలం లాగా కనిపించవు ఆ చర్చ లాగా కనిపిస్తాయి పేర్థల సంబంధంకి నేను మీకు స్థలం చెప్పాను అడ్రస్ కూడా చెప్పాను మీకు నేను ఆయన అక్కడ పోయిందంట ఎవరో ఆహ్వానిస్తే పోయిన కూర్చున్నాడు చర్చ అయిపోయినాక మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఇంకొక పక్కన స్నేహితుడు అంటున్నాడంట ఎందుకు వీళ్ళు అక్కడ పోయినంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ సంబంధం లేక వెళ్ళిండ్రు ఆ అమ్మాయి ఆ సంఘానికి సంబంధించిన ఏమే మంచి అమ్మాయి అంటే నేను అంటే నేను నువ్వే బలిగాకమ్మా నేను నీ కొరకు మంచి సంబంధం చూస్తాను మా చుట్టాలకెళ్ళి మంచి అబ్బాయిని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాను అనేసి నేను ఆ మాట్లాడుతుంటే ఆ పక్కన ఒక ఆయన అంటున్నాడు అంట నువ్వు ఎక్కడికెళ్ళైనా తీసుకురా అమ్మాయికి సంబంధం గానీ ఇక్కడికి వెళ్ళి తీసుకురావద్దు ఈ చర్చలకు అని డైరెక్ట్ చెప్తున్న ఎందుకంటే ఈ చర్చలో ప్రతి యవనస్తు ప్రతి యవనస్తురాలు ఆల్రెడీ డైవోర్స్డ్ ఇంగ్లీష్ లో డివోర్స్ అంటారు మన మన భాషలో డైవోర్స్ అంటారు ఆల్రెడీ డివోర్స్డ్ పరిత్యాగా పత్రిక ఇచ్చేసింది బైబుల్ ప్రకారంగా లేదు డివోర్స్ పాస్టర్స్ దని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దేవుడు జతపర్చిన వారిని ఎవరు విడిచి విడదీసినా వారు శాపగ్రస్తుడే ఎవరన్నా చెప్పగల ధైర్యంగా బయటికి పోయి నువ్వు నేను చెప్పగల మాట ధైర్యంగా పోయి చర్చలల్లా చెప్పలేం కదా మోసకి తటస్థించింది మన ప్రభుకి తటస్థిచ్చింది పౌలకి తటస్థించింది అదే పరిస్థితి మనకి ఎన్నిసార్లు తటస్థించింది విడిపోయానికి వీలేదు ఒక్కసారి మ్యారేజ్ అయితే శాశ్వతం సీలింగ్ అది కలిసిమెలిసి వాడు అలా ఎంత కష్టపడినా ఎంత శ్రమ ఉన్నా ఎంత రోగం ఉన్నా నువ్వు ఆదనం చేస్తుంది అది నేను ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టాను అనేది వీడు ఆ పార్లమెంటు మెంబర్స్ తో మాట్లాడి యాక్ట్ అమెండ్ చేయించుకున్నారు దొంగలు ధన మన మనసు ఆ రీతిగా పొడవు ఎందుకంటే ఇదంతా క్రైస్తవ సంఘం ఎందుకంటే చెడిపోయిందంటే ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వాళ్ళు స్వబోధిని అదనం చేసుకున్నారు విడదీస్తే పైసలు వస్తాయి జత పరిస్తే పైసలు అంత ధన వ్యామోహంతో కూడింది అదొకటే ఆస్పెక్ట్ కాదు ఎన్నో దశలలో ధన వ్యామోహంతో ఉన్నది మతపరమైన జీవితం ఈరోజు డబ్బు సంపాదించుకోవాలి పీని ఎక్కడ ఉంటే గద్దెలు అక్కడ పోగవును అని ప్రభు జ్ఞాపకం చేసింది ఈరోజు మతపరమైన జీవితము పీనిలాగా తయారైంది మనం పూర్ణ హృదయంతో విహోవాయంతో నమ్మిక నీ ప్రవర్తన అంతటిలో కుటుంబంలోనే కాదు నీ ప్రవర్తన ఎక్కడనే కాదు నువ్వు ఎక్కడ ప్రవర్తించిన సంఘంలోనే గాని బయట సిటీలనే గాని మార్కెట్లనే గాని నీ కుటుంబంలోనే గానీ నీ ఉద్యోగ స్థలంలోనే గానీ ఎక్కడైనా గానీ నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారంలో ఒప్పుకొనుము అంటే ఆయననే ఫైనల్ ఆయన చెప్పిందే ఫైనల్ నేను అందుకే నేను ఎప్పుడు కూడా ఒకవేళ నిలబడ్డాను అనుకో ప్రవ్వా ఈరోజు నువ్వు నా స్థానంలో నిలబడితే ఏం చేస్తావో నేను అదే చేయాల ప్రవ్వ నా సొంత తలంపులని నేను వాడడానికి వెళ్లేదు నాకు ఎక్కువ నాలెడ్జ్ కూడా లేదు నాకు ఎక్కువ ఇంటెలిజెన్స్ నాకు ఇంకా మతి అసలు ఏం కూడా జ్ఞాపకం చేసుకోలేదు అందుకే ఇవన్నీ రాసుకుంటా అన్ని ఈ రోజు నాలుగు పేజులు రాసుకున్నా నాలుగు పేజులు ఎన్ని అయితే నాకు నాలుగు పేజులు అవుతుంది ఈ రోజు నాలుగు పేజీల మెటీరియల్ ఉంది నోట్స్ కానీ నాలుగు పేజలు కాదు నాకు తెలుసు కూడా సైలెంట్ గా ఉంటాడు నైన్ అయినా సైలెంట్ గా ఉంటాడు నాకు తెలుసు ఆయన నాలుగు పేజీలు కాదు నాకు తెలుసు కానీ బాగా అర్థం చేసుకోండి ఆయనకి మనము సమర్పించుకోవాలా అన్న విషయాన్ని ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలా ప్రతి దశలో నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలా అది మనకు చాలా అవసరం ఈరోజు లేకపోతే వాళ్ళలాగా మనం తయారైతాం జకడ గ్రంథంలోని దర్శనాన్ని మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం క్రైస్తవ సంఘము అంతకంతకు చెడిపోవడం అన్న విషయాన్ని కాబట్టి ఐదవ అధ్యాయంలో అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు నీవు నిధా చూచి యువతలకు వచ్చినది ఏమిటో చూచి యువతలకు వచ్చినది అంటే ఆ పైన ఉన్న దర్శనము తర్వాత వచ్చింది ఏమిటో వాటి పైన దర్శనం జరిగిన తర్వాత జరిగింది కాగితకు చుట్ట చుట్టబడినాక ఆ పుస్తకము చుట్టబడినాక ఆ పుస్తకము ఇవతల పుస్తకం అవతల రైట్ లెఫ్ట్ కు ఉన్న గుంపులు శప్పించబడిక ఏమి జరిగిందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసినాం ధ్యానిస్తున్నాం ఆ రెండు గుంపులు ఎవరున్న విషయాన్ని కూడా దేవుళ్ళు చూపించింది ఇవి యాక్సిడెంటల్ గా లేక అదేదో జరిగా ఇంగ్లీష్ లో ర్ ర్యాండమ్ గా వచ్చినాయంట సైన్స్ లో రీసెర్చ్ లో మాట్లాడతారు ర్యాండమ్ గా వచ్చినాయంటే ఆ అట్లా జరగాలి కాబట్టి జరిగినాయి అంటారు ఆ అట్లా కావాలి స్టార్స్ ఉన్నాయి కాబట్టి స్టార్స్ ఉన్నాయి మూడు ఉంది కాబట్టి మూనుంది వాటి అంతటి అవే ఉంటాయా ఎవరన్నా ఒక రుణాలు దాన్ని వెనకాల అంత పర్ఫెక్ట్ గా వాటిని తయారు చేసి పెట్టిందంటే సృష్టికర్త అనేవాడు ఉండాలా కానీ లేదు వాటి అవే వచ్చినాయి అనేసి సైన్స్ ప్రకారంగా చెప్తే వాటిని నమ్ముతాం మనం ఈ రోజు ఆ రీతిగానే ఉంది ఇవి యాక్సిడెంటల్ గా ఇప్పుడు మనకి దేవుడు చూపిస్తున్న గుంపులు యాక్సిడెంటల్ గా వచ్చినాయా మొదటి నుంచి లేవా అంటే పాత నిబంధన కాలం దగ్గర మనం మినిసల చూసినాం ఇవన్నీ గుంపుల అంటే ఇది మొదటి నుంచి ఆయన ప్రణాళిక అన్నట్టు కదా ఆయన ప్లాన్ అన్నట్టే కదా ఆయన చూపిస్తున్న ప్లాన్ పాత కాలం నుంచి ఈ రోజు వరకు కూడా అది అట్లనే నడుస్తా ఉంది ఒక తీగ లాగా ఎక్కడ తీగ అదే ప్లాన్ పోతేనే ఉంది ప్రణాబంధం చేయాలి భాగంగా ఆ గ్రంథపు చుట్ట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది అనే విషయం లెఫ్ట్ సైడ్ సర్పంలు రైట్ సైడ్ తేళ్లు అన్న విషయాన్ని మనం చూసినాం తేడ్లు ఏం చేస్తే దొంగతనం చేస్తాం అంటే దోచుకుండే డి మతపరమైన గుంపులో దోచుకుండే వాళ్ళంతా తేళ్లకు సాదృశ్యం అని దేవుడు మనం చూపిస్తున్నాడు అదే రీతిగా అప్రమాణికులు అంటే అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు దేవుడు నాకు ఈరోజు ఎన్నో బయలుపరచిండు దేవుడు నీ గురించి నాకు బయలుపరిచిండు ఒక పాస్టర్ నాకు గ్యాప్ ఉంది దేవుడు నాకు ఈరోజు బయలుపరచండు ఈ రోజు మీ ఇంటికి వెళ్లి మీతో పాటు కలిసి భోజనం చేయాలని మంచిగా ఉంటది వినడానికి కదా పేదవాళ్ళు ఏమనుకోవాలా అయ్యో పాపం దేవుడు ఈ పాస్టర్ చాలా ఆకలి ఉండేమో అందుకే ఈ పాస్టర్ ద్వారా మాట్లాడిండు మా ఇంటికి వచ్చి తింటే మనీసనేసి వాళ్ళు త్వర త్వరగా ఏదో ఉంటుంది ఆ కోడి కట్ చేసేస్తాడు పాపం అది మంచి తిరుగుతా ఉంటే దాన్ని కట్ చేసి పడేస్తారు ఆయన కొరకు మంచిగా వండేస్తారు అది జరుగుతుంది రొచ్చు అటువంటి మీరు అనొచ్చు అది నిజం కావచ్చు కదా నిజం కూడా కావచ్చు దేవుడు మాట్లాడతాడు కూడా కరెక్టే ఆయనతో మాట్లాడుతాడు బహుశా నువ్వు పోయి అక్కడ బాగా తినేసి అట్లా మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు నీ గుణాన్ని బట్టి మాట్లాడతాడు అప్పుడు మీరు గుర్తించుకోవాలి అది అసలైన నిజమైన దర్శనమా కాదా అనేసి ఎందుకంటే వెలుగు దూత కూడా వచ్చి మాట్లాడతాడు అన్న విషయం మనం వినసా చేస్తాం వేరే ఒక యేసు అని పౌలు జ్ఞాపకం కాబట్టి ఆరోపకం వచ్చి మాట్లాడితే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి చూడండి అబద్ధికులు దొంగిలించేవారు ఎట్టి పరిస్థితుల్లో గ్రంథపు పుస్తకంలో రాయబడిని వారు అని మన ధీర్మం చూపించింది తర్వాత అప్రమాణికులు అనవసరంగా దేవుని పేరు ఇప్పుడు మీకు బగలు అర్థమవుతుంది అప్రమాణికలు అంటే ఎవరంటే తమ స్వార్థం కొరకు దేవుని నామాన్ని వాడుకుండే వాళ్ళు తమ వారి అభిలాష తీర్చుకోవడం కొరకు దేవుని నామాన్ని వాడుకుంటారు వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కొరకు వాళ్ళ స్వార్థంతో నిండిన వాళ్ళు ఏసుక్రీస్తు నామంనా అన్నప్పుడంతా వాళ్ళ స్వార్థం కొరకు వాడుకుంటున్నారు మనము ఆయన నామాన్ని ఆయన మహిమార్థమే వాడతా ఉంటాము ఆయన నామాన్ని ఇతరుల బాగోగుల కొరకు వాడుతూ ఉంటాం కానీ వీళ్ళంతా ఆయన నామాన్ని వాళ్ళ స్వార్థం కొరకు వాడుకుంటా ఉంటారు ఆయన అద్భుతాలు చేసే దేవుడు కరెక్టే ఆయనకు రాలేదా మహిమ నువ్వే దొంగలు ఇస్తున్నావు ప్రపంచం అందరూ జరుగుతుంది అదే ఈరోజు మతపరమైన జీవితంలో కాబట్టి అప్రమాణికులు అంటే వ్యర్థంగా మన ప్రభు నామాన్ని ఉచరించే వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు ఆయన నామాన్ని వాడుకుండే వాళ్ళు ఆయన స్వార్థం కొరకు వాదనాలు చేసేవాళ్ళు ఆయన వాళ్ళ స్వార్థం కొరకు అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు సరే మన అంత దీర్ఘంగా వాళ్ళని వాళ్ళ గురించి మనం మాట్లాడే టైం ఏదో వేస్ట్ చేసుకోవాలి మన ప్రభు వాక్యాల మనం వెళ్ళిపోదాం కాబట్టి గ్రంథపు పుస్తకంలో ఎవరి పేరు రచించబడ్డయో వారు తప్ప ఎవరు కూడా పరలోకానికి అర్హులు కాదు కాబట్టి మనం అదే పరిశీలించుకోవాలి ప్రవ్వా గ్రంథపు చుట్టలో నా పేరు రాసిన ప్రవ్వా దాని ప్రకారంగా నేను జీవించాల జీవ గ్రంథంలో నా పేరు రాసినప్పుడు దాని ప్రకారంగా నేను జీవించాల ప్రవ్వా అని నువ్వు రాయపడాల దానికి తగినట్లు కూడా కదా రాయబడ్డ నేను రక్షణ పొందున ఏసు బొద్దుకున్నా పరసాదం పొందుకున్న నేను కూడా సేవ చేస్తున్నా అంటే గ్రంథపుచ్చుటలో నీ పేరు ఉందా లేదా గ్యారెంటీగా నువ్వు చెప్పగలవా నీ ప్రవర్తనలో తెలిసిపోతుంది నువ్వు నీ పేరు రాసుకున్నావా లేదో కాబట్టి నీ ప్రవర్తన నువ్వు సరే ఆ యొక్క దర్శనము ఆ కాగితపు చుట్టం చుట్టబడి ఎగిరిపోయినాక ఏం జరిగిందన్నప్పుడే ఈ విషయాలు బయటకు వస్తున్నాయి విషయాలు ఐదవ వచనంలో అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు నీవు నిదా చూచి యువతలకు వచ్చినది కనిపెట్టుమని నాతో చెప్పగా ఇది ఏమిటి అని నేను అడిగి తిని అంటే కనిపెట్టేది నా ఇది ఏమిటి అని నేను అడిగి తిని అప్పుడు అతడు ఇది అప్పుడు అందుకత ఇది కొల అంటే ఇది ఒక మెజర్మెంట్ సో బాగా అర్థం చేసుకోండి మీరు ఏమైనా రాసుకుంటే పాయింట్స్ అలా ఫస్ట్ పాయింట్ ఈ దర్శనంలో ఫస్ట్ పాయింట్ మెజర్మెంట్ అని రాసుకోండి లేక కొలత ఇది ఒక కొలత ఆ దర్శనం ఏంది ఒక కొలత తర్వాత చూడండి ఇది బయలు తూము అంటే కొలతలు ఒక రకమైన కొలత తూము అంటే ఒక కొలత పూమెరు అంటే ఒక కొలత పాత నిబంధన కాలంలో ఇవి కొలతలు క్రొత్త నిబంధన కాలంలో అవి కొలతలు లేవు ఎందుకంటే ఇప్పుడు మన కొలతలు కిలోగ్రామ్స్ లీటర్స్ ఎట్లా కొలతలు హైటు ఫీట్ మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ ఇంచులు ఫీట్లు ఇవి ఈ కాలపు మెజర్మెంట్స్ ఆ కాలంలో మెజర్మెంట్స్ ఎట్లున్నాయి లేక థూము ఇంగ్లీష్ లో ఏ పా లేక ఈ పా కూడా అనేది ఒక కొలత ఇంగ్లీష్ బైబిల్లో ఈ పా రాయబడింది తెలుగులో మరొక తూమ్ ఉంది ఒక థూమ్ అంటే నలభై లీటర్స్ అని ఒక డిక్షనరీ లో ఉంది ఇంకొక డిక్షనరీలో నలభై నాలుగు లీటర్స్ అని ఉంది ఇంకొక డిక్షనరీలో ఎయిట్ గ్యాలెన్స్ అని ఉంది గ్యాలెన్స్ కి లీటర్స్ కి తేడాది గ్యాలెన్స్ అనే కొలత అమెరికాలో వాడతారు లీటర్స్ అనే కొలత ఇంగ్లాండ్ లో వాడి ఇంగ్లాండ్ మన దేశం ఇంగ్లాండ్ పరిపాలనలో ఉండేది కాబట్టి మన దేశానికి ఆ కొలత వచ్చింది ఒకవేళ అమెరికన్స్ మన దేశని పరిపాలించింటే మన దేశంలో పెట్రోల్ ని గ్యాజలీన్ అంటుండే వాళ్ళ దేశంలో పెట్రోల్ ని గ్యాజలిన్ అంటారు మన దేశంలో పెట్రోల్ అంటారు ఇంగ్లాండ్ లో కూడా పెట్రోల్ అంటారు మరి గ్యాజలిన్ కి పెట్రోల్ కి తేడా ఏమంటే ఏం లేదు తేడా వాళ్ళ వాళ్ళ ఆ పాదమా ఆ రీతి లేదు అక్కడ గ్యాలన్స్ అలా మెజర్ చేస్తారు పెట్రోల్ ని ఎయిట్ గ్యాలన్స్ టూ గ్యాలన్స్ అని మెజర్ చేస్తారు గ్యాలన్స్ అనేది ఒక రకమైన కొలత అట్లా ఇక్కడ కూడా కొల తూము అనేది ఒక కొలత దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుడు ఈ దర్శనం ఏంటంటే ఇది ఒక కొలత కాబట్టి దర్శనం అసలు తూములో కూర్చున్న స్త్రీ లేక కొల తూములో కూర్చున్న స్త్రీ అనే బదులు ఈ దర్శనాన్ని కొలత అంటే అయిపోతుంది మెజర్మెంట్ ఈ దర్శనం పేరు మెజర్మెంట్ అని చెప్పుకుంటూ కూడా అయిపోతుంది లేక కొలత లేక కొల ఇది ఒక కొల అని దూత మాట్లాడుతున్నాడు అంటే ఆ దర్శనం పేరు కొల అని అనుకోవచ్చు కానీ బహుగా విశదీకరించినప్పుడు దాన్ని సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కొలత ఒక స్త్రీకి సంబంధించింది ఈ స్త్రీ దేనికి సంబంధించింది అవన్నీ మన తర్వాత చూస్తాం ముందు చూడండి ఈ ఇది కొల ఇది బయలు వెళ్ళు తూము అంటే ఇది ఒక కొలత బయలుదేరింది దాని పేరే తూము తూము అనే కొలత అని చెప్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఒక కొలత బయలుదేరింది ఎందుకు బయలుదేరింది దానికంటే ముందు మనం చూసినాము మూడవ దర్శనంలో కొల కొలకర్ర కొలకర్ర కొలనూల కొలనూరు కరెక్ట్ కొలనూలు కొలనూలు చేత పట్టుకున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం అతను కొలత వేస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇదంతా కొలతకు సంబంధించింది దేవుడు కొలుస్తున్నాడు మన మన భాషలో చెప్పాలంటే తరాసులో నిన్ను వేసి కొలుస్తున్నాడు ఈ రోజు తరాసంట తరాసులో త్రాసు త్రాసు అంటారు తెలుగులో ఆ త్రాసులో దేవుడు కొలుస్తున్నాడు ఈ రోజు కొలత అది త్రాసు ఆరోజు రోజు కొలత ఇంత గిన్నె లేక ఇంత గంప ఆ గంప నిండుగా పిండి నింపించటలు దేవునికి అర్పిస్తున్నప్పుడు తూముడు పిండి అర్పించటలు బలి అర్పణలాగా లేక అగ్ని అర్పణలాగా దేవునికి అల్పి అర్పించే పిండి ఆ రీతిగా ఇది కొల ఇది బయలు తూము అనేను అంటే కొలతలో తూము ఒక కొలత అని చెప్తాడు ఇది బయలు తూము తర్వాత చూడండి మరియు లోకమంతటను జనులు ఇలాగైనా కనబడదురు అని చెప్పాను ఇప్పుడు మీకు అర్థం కావాల దర్శనం లోకమంతట జనులు ఇట్లనే కనిపిస్తారు ఈ కొలత లాగా ఈ తూము అని చెప్తున్నాడు మనకి డౌట్ లేదండ ఎందుకంటే మఠపు గుండు కూడా మనకు అర్థమైంది అది కొలతకు సంబంధించి ఆయన కొలిస్తే గుంపులు విజయపడతాయి గుంపులు విభజింపబడ్డాయి అనే విషయాన్ని జ్ఞాపించాడు కొలత దానికి సంబంధించి లోకమంతట బయలుదేరింది కేవలం ఏచిక ఐదవ అధ్యయంలో ఉన్నది కాదు అది లోకమంతటా బయలుదేరింది ఇప్పుడు అని దూత మాట్లాడుతుంది ఏచ్కెల్ గ్రంథంలో ఆరంభమైన ఆ దర్శనము జగన్ల ఐదవ అక్షరానికి వచ్చినప్పటికీ దూత హెచ్చరిస్తుంది చివరిగా ఇది లోకమంతటా బయలుదేరిందని యుగ సమాప్తిలో ఉన్నము ఇది లోకమంతట బయలుదేరింది తర్వాత లోకమంతటను జనులు ఇలాగా ఉంటారు అంటే ప్రపంచమంతట జనులు అంటే గొప్ప జనము జనులు గొప్ప జనము మనం అర్థం చేసుకోలేము జనులు అంటే లోకమంతట జనులు అంటే గొప్ప జనమే కదా గొప్ప జనం అంటే లెక్కకు మించిన వాళ్ళు అని అర్థం కాబట్టి లోకమంతట జనులు ఈలాగనే ఉంటారు ఏలాగుంటారు తూము లేక ఈ పా ఏపా ఇంగ్లీష్ లో ఏపా ఆ కొలత పేరు ఆ మెజర్మెంట్ ఏపా అనే మెజర్మెంట్ లాగా లోకమంతట జనులు ఉంటారంట భారతదేశం దేవదృష్టిలో జనులే లోకం అంటే జనులే భూమి అంటే జనులే ఆకాశవాసులు అంటే దాని బిడ్డలే భూ నివాసాలంటే జనులే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చూడండి కాబట్టి రెండు విషయాలు ఒకటిదేమో కొలత రెండవది ఒక రకమైన కొలత మూడవది లోకమంతట బయలుదేరింది నాలుగవది ఈ కొలత జనులందరికి సంబంధించింది కాబట్టి ఈ కొలతనే ఆ జనులు లోకమంతట జనులకు సంబంధించినదే ఈ కొలత అందరూ అట్లనే కనిపిస్తారు ఆ కొలత అని చెప్తుండ్రు అది ఏం కొలత ఇప్పుడు చూడండి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇది లోకమంతట అంటే భూలోకము భూమి దేనికి సంబంధించింది లోకమంతట అంటే అనిలకు సంబంధించింది కానే కాదు మీరు ఎప్పుడన్నా ఈ విషయం హెచ్చరించే నేను మీకు హెచ్చరిస్తున్నాను వాళ్ళు ధర్మశాస్త్రము క్రింద కూడా లేరు వాళ్ళు మనము ధర్మశాస్త్రం లోపలున్నాం రక్షింపబడ్డ మనం వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద కూడా లేరు పాత నిబంధన వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు మనం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం అనేసి నిశాలు ధనించడం పోయిన వారం అట్టుపోయిన వారు కూడా ధనించడం గ్రంథపుచ్చుటలో నా పేరు ఉంది దావిదు రాజు కీర్తన నలభై వాదేనా చెప్పాడు మన పేరు అక్కడ ఉంది గ్రంథపు చుట్టలు కానీ వాళ్ళు గ్రంథపు చుట్ట లోపల లేరు దాని క్రింద కాబట్టి వాళ్ళకు సంబంధించింది కాదు వాక్యం ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న వాక్యాలు వాళ్ళకి సంబంధించినవి కావు నీకు సంబంధించింది నాకు సంబంధించింది ఇది నాది గ్రంథ వాదనం అన్ని అని నేను చిన్నప్పుడు పాఠపడేవాడిని ఇప్పుడు నాలుగవ అంశం లోకమంతటంలో జనులు ఇలాగునా కనబడుదురు కాబట్టి మతపరమైన జీవితంలో లోకం అంటే భూలోకం భూలోకం అంటే క్రైస్తవ సంఘం శారీరకమైంది భూమి కాబట్టి శారీరకంగా జీవించే మతపరమైన జీవించే మనుషులకు సంబంధించింది కాబట్టి లోకం అంతటా జనులు ఈలాగునా కనబడతారు ఏ తూము అనే కొలత లాగా దాని తర్వాత చూడండి అప్పుడు ఏడవ వచనంలో అప్పుడు సీసపు బిల్లను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడును సీసపు బిల్ల అన్నప్పుడు అంటే ఇంగ్లీష్ లో లెడ్ అంటారు అది ఒక రకంగా అన్ని మెటల్స్ మెత్త మెటలే గట్టిగా మెటల్ ఇనుము అంతా గట్టిగా స్టీల్ అంతా గట్టిగా ఓ రీతిగా ఇత్తడి గట్టిగానే ఉంటది ఓ రీతిగా రాగి కూడా రాగి కూడా గట్టిగా ఉంటది బంగారం బంగారాలు కలుపుతారు కొంత గట్టి కొనడానికి వరకు బంగారం చైన్స్ కట్టడానికి చైన్ బంగారు చైన్ తయారు అది గట్టి కొనాలంటే కొంత రాగి కలుపుతారు కానీ ఈ ఆశ్చర్యం ఏంటంటే ఈ సీసము లేక లెడ్ మెటల్స్లో లెడ్ అనే మెటల్ మెత్తగుంటది అంటే మనం ఇట్లా బెండ్ చేయలేము కానీ మెత్తగుంటది బ్లేడ్ తీసుకుని దాన్ని ఇట్లా కొంచెం గట్టి గట్లా కట్ చేస్తే చకరాలు వేస్తుంది అది మీకు అర్థమవుతుందా సీసపు బిల్లా ఇంగ్లీష్ లో ఏముందంటే టాలెంట్ ఆఫ్ లెడ్ అని ఉంది ఆఫ్ లెడ్ అని ఇంగ్లీష్ లో టాలెంట్ అంటే ఏంది బిల్లా అంటే నూత సీసపు మూత ఉంది ఆ మూత ధరిస్తే కింద దాని లోపల ఎవరో కూర్చున్నారు అవన్నీ తర్వాత మళ్ళా విషయం దగ్గర ఇస్తారు సీసపు బిల్ల దేనికి సంబంధించింది ఇంగ్లీష్ వాక్యం ఇంగ్లీష్ లో బైబుల్లో చూస్తే గానీ అర్థం కాదు ఎప్పటి టాలెంట్ ఆఫ్ లెడ్ అని టాలెంట్ అంటే ఏంటి తెలుసా రెండు రెండు మీనింగ్స్ ఉంటాయి టాలెంట్ కి ఇంగ్లీష్ లో ఒక మీనింగ్ ఏమో టాలెంట్ అంటే తలాంతులు అర్థమవుతుందా తలాంతులు రెండవ మీనింగ్ ఏంటంటే టాలెంట్ అంటే కాసు లేక కాయిన్ రూపీ కాయిన్ అంటే చూసినావా టాలెంట్ అంటే కాయిన్ కూడా కాబట్టి ఒక రకంగా అర్థం చేసుకోవాలా ఈ సీసపు బిల్ల దేనికి సాదృశ్యం అంటే అసలు లెడ్తో ఏ వస్తువులు చేసుకోరు మీకు అర్థమవుతుందా మీకొక్కటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా నేను లెడ్ని మీరు మీ ఇంట్లో ఎక్కడ చూస్తారో మీ రైస్ కుక్కర్ అంటే చూసినావా ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్ మీద ఆ విజిలెస్ క్రా దాని పక్కన చిన్న నట్టు ఉంటది ఎప్పుడన్నా చూసిండ్రా రౌండ్ నట్టు చూసిండ్ర ఎప్పుడరా దాని పక్కన ఉంటది దాని పక్కన ఉంటది టూ డ్రైవర్ పెట్టి కూడా దాన్ని చిన్నగా ఉంటది ఇంతే రౌండ్ దాని మధ్యన లెడ్ ఉంటది మీరు ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఇంటికి రేపు తెల్లవారిగా చూడండి మర్చిపోకుండా ఆ లెడ్ అండ్ గుచ్చబెడతారు గుచ్చబెట్టి దాన్ని టైట్ చేస్తారు ఎందుకు చేస్తారు ఒకవేళ ఎప్పుడన్నా ప్రెషర్ కుక్కర్ లో ఎక్కువ ప్రెషర్ బిల్డ్ అయితే ఆ పైన ఆ విజిలేషర్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు నోట్ క్వశ్చన్ వెయిట్ అంటారు అసలు పదమూడు దానికి అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ప్రెషర్ కింద ఎక్కువ బిల్డ్ అయితే అది పైకి లేసి అందులోంచి బయటికి వెళ్ళిపోతుంది ఎయిర్ ప్రెషర్ హీట్ ఎయిర్ వెళ్ళిపోతుంది కొన్నిసార్లు అది లాక్ అయిపోతుంది లాక్ అయినప్పుడు లోపల ప్రెషర్ ఎక్కువ బిల్డ్ అయ్యి అది లాక్ అయినప్పుడు ఏమైతు ఈ లెడ్ ఎగిరిపోతుంది బయటికి ఎగిరిపోయా ప్రెషర్ వస్తుంది దాని ముందు చెయ్యి పెడితే మొత్తం గాలిపోతుంది అంత ప్రెషర్ ఉంటది అట్లా ఆ లెడ్ దాని వరకు మారుతారు అదవుతుంది సరే చనిపోయిందా ఆ ప్రెషర్ దాని ముందు మొహం పెడితే కళ్ళు కూడా ఎగిరిపోతాయి అంత ప్రెషర్ ఉంటది అది వెనకడికి లెడ్తో పెన్సిల్ ములికీలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు గ్రాఫైట్ వాడుతున్నారు పెన్సిల్ అనే లెడ్ పౌడర్ లాగా చేసినప్పుడు ములికి ములికి పెన్సిల్ లోపల ఉండే ములికి లెడ్తో తయారు చేయబడింది అంటే సీసాపు పిల్లతో సీసాపుతో తయారు చేయబడింది దానితో రాష్ట్రోల్ ఇప్పుడు తయారు చేస్తున్నారు ఇప్పుడు అంతా ఆ గ్రాఫైట్ అని ఒక రకమైన రాయి దొరుకుతుంది అటు ప్రకాశం అటు ఇప్పుడు దొరుకుతాయి రాయి పలకలు కూడా చేస్తారు గ్రాఫైట్ తో ఆ దాంతో చేస్తారు ఇప్పుడు పెన్సిల్స్ అంటే మీకు తెలిసి ఇప్పుడు లెడ్ ఎక్కడ వాడుతున్నారు మన తాతల కాలంలో బంగారం మన ముతాతా కాలంలో బంగారంతో కాసులు తయారు చేసేవాళ్ళు దుకాణ కొనుక్కోవాలంటే బంగారంతో కాసులు చేసేది మన ముతాతల కాలంలో మన తాతల కాలం తప్పటికది ఇత్తడి కాసులు తర్వాత రాగి కాసులు నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఇది రాజి కాసులు ఉండేది అనాజ్ దాని తర్వాత అది పోయి అల్యూమినియం రకమైన స్టీల్ వచ్చేసినాయి ఆ స్టీల్ తర్వాత అల్యూమినియం వచ్చినాయి గుర్తుందో లేదా ఫైవ్ అల్యూమినియం తో ఉండేది వన్ ఎంపీ కూడా ఫైవ్ ఎంపీ వన్ ఎంపీ టూ ఎంపీ త్రీ ఎంపీ అల్యూమినియం ఉండేది ఇప్పుడు ఇప్పుడు దాన్ని అంటారు సమ్ స్పెషల్ అలాయ్ అంటారు స్పెషల్ అలాయ్ అంటారు ఇప్పుడున్న ఇప్పుడున్న మెటల్ ని తర్వాత మెటల్ నుంచి బయటకు వచ్చేసి పేపర్ తో నడుస్తున్నాయి ఇప్పుడు పేపర్ కాసలే కదా ఇప్పుడు అంతా భవిష్యత్తులో ప్లాస్టిక్ పాసులు ఉంటాయి అంటే చెప్తున్నారు విన్న నేను ఇస్తుంటే క్రెడిట్ కార్డ్స్ అన్ని ప్లాస్టికే కదా ఇప్పుడు అవి భవిష్యత్తులో ఏమి లేకుండా నడుస్తాయంట అంతా ఇంటర్నెట్ మీదే క్యాష్ ఇంటర్నెట్ మీదే నడుస్తుంటుంది క్యాష్ కళ్ళకి కనిపించదు క్యాష్ భవిష్యత్తులో అంతా అట్లుంటది అన్నట్టు సరే వాటికి మనకు సంబంధమే లేదు వాటి నుంచి నేర్చుకునేది అసలేదు కానీ భవిష్యత్తులో ఇట్లు ఉండబోతుంది అన్న విషయం కొంతకాలంకి ఏదైతే జవులో క్యాష్ ఎవరు వాడు తీసుకోడు కొంతకాలానికి నువ్వు క్యాష్ తో ఏమి చేయలేవు ఎవరు చూసినా క్రెడిట్ కార్డు అడుగుతాడు లేకుంటే ఆన్లైన్ అడుగుతాడు ఆటోమేటిక్ గా నీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాడిపోతుంటది అన్నట్టు అది భవిష్యత్తులో డబ్బు విధానం అప్పుడు ఏమవుతుంటే ఎవరు క్యాష్ పెట్టుకొని తిరగను ప్రపంచంలో అట్లా జరుగుతుంది ప్రపంచంలో ఆల్రెడీ జరుగుతుంది మన దేశంలో కూడా త్వరలో వస్తుంది ఆ విధానం కాబట్టి ఆర్థిక వ్యవస్థ ప్రపంచం ఎట్లుందన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం టాలెంట్ ఆఫ్ లెడ్ అంటే సీసముతో కాసులు తయారు చేస్తే ఎట్లా ఉంటది ఇట్లా బెండ్ అవుతుంది అంటే పనికిరాని కాసుల అర్థం పనికిరాని కాసులను కూడా చెప్పొచ్చు నన్ను ఎవరైతే చెప్పాలంటే అంటే ఇప్పుడు పేపర్తో చేసిన రూపాయి కనిపిస్తాం ఎవడో తీసుకుంటుండీ నీర పేపర్లో చూసినా మొన్న రూ పోయిన కూడా పేపర్లో చూసిన ఎవడ టర్కీ కాసులు రూకల మార్పిడికి వాడుకుంటుండట టర్కీ కాసులు దగ్గర దగ్గర కొన్ని లక్షల ఖరీదైన టర్కీ కరెన్సీ అది వాళ్ళ దేశాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేసేసారంట రిజెక్ట్ చేశారంట ఆ హైదరాబాద్ లో ఎవరో వాటిని తెలియని తెలియని వానికి అమ్ముతున్నానంట రెండు లక్షలు కొన్నానంట రెండు లక్షలు పెట్టి టర్కీ కరెన్సీలు కొనుక్కున్నానంట వాడు వెళ్ళినట్టే పోల్సర్ పట్టుకున్నారు ఎవరైతే అమ్ముతుండో వాటి అన్నిటిని వాళ్ళు పట్టుకున్నారు చేపడి అంటే మన మనకే జ్ఞానం లేకుంటే మనం మోసపోతాం అర్థం నేను రెండు లక్షల టర్కీ రెండు లక్షల ఇండియన్ రూపీస్ పెట్టి ఐదు లక్షల టర్కీ రూపీస్ కొనుక్కుంటే నాకు మూడు లక్షల లాభం కదా అట్లా ఆసక్తితోని ఆశతోని నేను పోయి కొనుక్కుంటే అసలు ఆ ఐదు లక్షల టర్కీ కరెన్సీలు వాళ్ళ దేశంలో రద్దు చేసి పడేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయి ఉంటావు వాటిని నీ రెండు లక్షలు కదా ఇండియన్ కరెన్సీలో అది ఈ లోకపు ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు జరుగుతుంది అది ప్రపంచమంతటా కాబట్టి సీసెప్ బిల్ అంటే సరే ఒక గంపకి నూతమికి సీసెప్ బిల్ అవసరమా ఇంకేదైనా మూత ముయోచ్చు కదా పెత్తంతోనే తయారు చేసి మూత ముయ్యొచ్చు లేక ఒక ప్లాస్టిక్ మూత పోయొచ్చు ఇనప మూతం ముయోచ్చు సీసఫు బిల్ల మూత దేవుడు ఎదురు చూపిస్తుండే దర్శనంలో కాబట్టి బాగా అర్థం చేసుకోవాలా అది పనికి రాని ధనానికి సంబంధించింది ఈ లోకంలో ఎవరు ఆశించాడో ఒక దినీ అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండడు మనకి హైదరాబాద్ ఎట్లా జరిగిందో ఆ టర్కీ కరెన్సీ అట్లా ఈ కరెన్సీ కూడా ఉంటది లేక ఈ కరెన్సీ అంటే డబ్బులని కరెన్సీ అంటారు రూపీస్ ని కరెన్సీ అంటారు టర్కీ కరెన్సీ ఎట్లయితే మోసగించి అమ్ముతున్నాడో అట్లనే భవిష్యత్తులో సీసఫ్ బిల్లా ఉంటది అంటే బిల్ల అంటే కాసులు బిల్లలు అంటే కాసులు కాబట్టి సీసపు కాసులు పనికిరానివి అన్న విషయం వ్యాఖ్యనిస్తుంటుంది యుగ సమర్థిక వచ్చపడికి పనికిరాని కాసులతోనే మనుషులు జీవిస్తున్నారు అన్న విషయాన్ని దేవుడు చూపిస్తుంది ఇక్కడ దాని తర్వాత చూడండి ఆ సీసపు బిళ్ళ ఎత్తినప్పుడు ఏం జరిగింది అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల అంటే అది ఒక కొలత తూము కొలత ఆ కొలత లోపల అంటే అది ఆ కొలత దంపతో పోల్చబడింది ఆ గంపలో ఏం జరిగిందనే విషయం చూపిస్తున్నాడు ఒక స్త్రీ కనబడను కాబట్టి స్త్రీ అన్నప్పుడు ఎప్పుడైనా గాని మతానికి సాదృశ్యం కృత నిబంధనకొస్తే సంఘానికి సాదృశ్యం తన భార్యకి సాదృశ్యం మన దేవుని భార్యకి సాదృశ్యం అందుకే మనకి దేవుడు కొంతకాలం క్రిందట ఈ విషయం చూపించింది అహష్ రాజు కాలంలో జరిగిన విషయం హెస్త గ్రంథంలో మనం చూసినాం కదా అహేశ్వర రాజు తన భార్య పేరు వాస్త అంతేనా వాస్తి కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలకు అతను మహా చక్రవర్తి పారసీక దేశపు రాజు వాస్తి తన భార్య బహు సౌందర్యవతి అనేసి అక్కడ రాయబడింది అయితే రాజు ఒకరోజు విందు పెట్టినప్పుడు ఆ విందులో సామంత రాజులందరూ కూర్చున్న దానితో పాటు కూర్చొని మహారాణి గురించి మేము చాలా విన్నాం చాలా అందంగా ఉంటుంది అనేసి మాకు చూపించండి ఈ రోజు అని అడుగుతారు కానీ కారసీకా దేశపూర్ ఆచరణ ప్రకారంగా చూపించడానికి వీల్లేదు ముసుగులో ఉంటాడు కాబట్టి భార్యను చూపించడానికి వీళ్ళే కానీ సామంతరాజులందరూ అడుగుతారు కాబట్టి నా భార్య ఎంత గొప్పదో చూపించుకోవాలనేసి ఆ రాజు దాని భార్యను బయటకి రామ్మంటే దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు రాదు అప్పుడు సామంతరాలు ఏమంటారు అంటే మీ భార్యనే నీ మాట వినకపోతే మా భార్యనే మా మాటలు వింటరా అని రెచ్చగొడతారు అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది కరెక్టే కదా అని కోపం వాళ్ళ ముందు ఆయన గొప్పతనం చూపించను పిలుస్తాడు రాకపోతే ఆమెని బహిష్కరిస్తాడు ఏంటి వాళ్ళే చెప్తారు ఐడియా ఆ చెప్తారు ఐడియా భర్తకి చూపించకపోతే భార్యని బహిష్కరించాలా అంటే వెలగొట్టాల దేశంలో నుంచి అని వెలగొడతాడు అయితే ప్రభు నాకు ఆ రోజు ఆ వాక్యం ధ్యానిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం చేసింది ఏంటంటే వాస్తి స్థానాన్ని హదస అనే యూధ గోత్రంలో నుంచి వచ్చిన స్త్రీ అమ్మాయి యూధా గోత్రం ఆ అమ్మాయి పేరు ఎస్తేర్ తన మామ మామనే కదా చిన్నైనా చిన్నైనా తన చిన్నైనా అమ్మాయి పేరు మారుస్తాడు హదస్స నుంచి ఎస్టేర్ గా మారుస్తాడు ఎందుకంటే హదస అనేది పేరు ఎస్తిర్ అనేది పారసీక దేశపు పేరు ఎస్తిర్ బైబిల్ పేరు కాదు ఇంగ్లీష్ పేరు కూడా కాదు అది ఎస్తిర్ అనేది ఈస్ట్ స్టార్ దేవత నుంచి వచ్చిన పేరు అది క్రైస్తవులు తెలియక పేరు పెట్టుకుంటారు చాలా మంది క్రైస్తవులలో ఎందుకు హిందూ పేరును పెట్టుకున్నారు నేను హిందూ పేరు అని ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ అంటే అది హిందూ పేరు అని నేను ఈ దేశపు పేరు చెప్తా హదస అంటే ఆ దేశపు పేరు ఎస్పీర్ అంటే పారసీక దేశపు పేరు చంద్రశేఖర్ అంటే ఇండియన్ నేమ్ అది అది పలాని దేవత దేవుని పేరు కాదు అది నేను అట్లా చెప్తాను చంద్రుని శేఖరం అంటే ఆయన పెట్టినరేమో ఆయన పొగిలినరేమో కానీ చంద్రుని శేఖరం అంటే చంద్రుని మీద ఉండే కిరణం దాన్ని చంద్రశేఖరంటారు నాకు అట్లా పేరు పెట్టారు మా ఇంట్లో అందరికి అట్లాంటి పేరు పెట్టిరు మళ్ళీ మా నయనం పేరు క్రిస్టియన్ పేరే ఉంది నాకు తెలిసి వాళ్ళు ఎందుకు అట్లా పాత కాలంలో నలభైలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ క్రైస్తవ కుటుంబాలలో నలభై నలభైలు నలభై ఐదు నలభై ఆ ప్రాంతాలలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పిల్లలకి క్రిస్టియన్ నేమ్స్ పెట్టదు ఎందుకంటే అప్పుడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించారు కదా మనల్ని బానిసలాగా పరిపాలించారు మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు వాళ్ళ మీద మనకి ద్వేషం ఉండే క్రైస్తవులు కూడా ద్వేషముండే అప్పుడు వాళ్ళు ఎందుకు మనం ఇంగ్లీష్ పేర్లు పెట్టుకోవాలా వాడు మనకి మన మీద వాడు పెత్తలం చెలాయించిన వాడు అనేసి ఇంగ్లీష్ పేర్లు పెట్టకుండా మనకి ఇండియన్ నేమ్స్ పెట్టారు సరే అవన్నీ మనకు అవసరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఆ వాస్తి అనే స్త్రీని విడిచిపెట్టిండు రాజు దాని తర్వాత మళ్ళా తన భార్యను ఎప్పుడు తీసుకోలే ఎస్తేర్ లేక హదర్స అనే అమ్మాయి అనాథ తల్లినడం లేరు అటువంటి స్త్రీ కాబట్టి అనాథ స్త్రీ ఆయన హదస్సాని ఎస్టేర్ మార్చి తన చిన్నైనా పెళ్లి కూతుర్లాగా తయారు చేస్తే అహసరోజు రాజు ఆమెని భార్యలాగా స్వీకరించి అది మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోకానికి ఒకప్పుడు రాజు వాడు అది ఆత్మీయ దృష్తం చూస్తే మన ప్రభు కూడా వాడు మన ప్రముఖ ఒక రీతిగా ప్రతినిధి లోకంలో సరే వాడు రాజు కరెక్టే గాని మనకి ఏం చూపిస్తుంది దేవుడు అక్కడ విధానం అంటే ఒకసారి తన భార్యని విడిచిపెట్టినాక మొదటి భార్యని తిరిగి రప్పించలే అది విధానం చూపిస్తుంది కాబట్టి ఇస్రాయల్ ప్రజలు కూడా తన భార్య ఉన్నప్పుడు అతన్ని తృణీకరించి తాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది దాని తర్వాత కృత నిబంధన స్త్రీని తన పెళ్లి కుమార్తెగా తయారు చేస్తున్నాడు దేవుడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ విధానలు ఎందుకంటే ప్రతిదీ ప్రవర్శనాత్మక బైబుల్ అంతా ప్రవర్చాత్మకంగా చెప్పబడ్డ వాక్యమే నువ్వు అట్లా చూస్తేనే కాని వాటి ఆ రీతికి అర్థం చేసుకోలేవు లేకపోతే ఏదో ఆచారప్రదంగా చదివేసి వెళ్ళిపోతా ఉంటావు కాబట్టి పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా స్త్రీ క్రైస్తవ సంఘానికి సాదృశ్యం లేక పాత నిబంధన కాలపు దేవుని సంఘానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు చూడండి లోపల కూర్చున్న స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం ఇమే ఎట్లా ఉందో అన్న విషయాన్ని ఎనిమిదో వర్షంలో చూపిస్తున్నాడు దేవుడు చూడండి ఏమని చూపిస్తున్నాడు ఇది దోషమూర్తి ఆ స్త్రీ ఎవరంట దోషమూర్తి అంటే మూర్తి అంటే దోషని ధరించుకున్న స్త్రీ అని అర్థం మూర్తి అంటే ధరించుకున్న దాన్ని ధరించుకున్నవాడు అనర్థం ఏం ధరించుకున్నాడు అనేది అక్కడ చెప్పబడింది దోషమూర్తి అంటే దోషని ధరించుకుంది పరిశుద్ధత్వం ధరించుకోలేదు లేక రక్షణని ధరించుకోలేదు క్రీస్తుని ధరించుకోలేదు దోషని ధరించుకున్న స్త్రీ అని చెప్తుంది ఇక్కడ కాబట్టి మనం మటుకు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు మీకు ఈ స్త్రీ దోషమూర్తి అని నాతో చెప్పి ఏం జరిగిందో చూడండి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూము మీద ఉంచెను కాబట్టి ఆ తూము అంటే కొలత గంప ఒక మెజర్మెంట్ ఆ గంపల పడేసి ఆ స్త్రీని పోయేవరం నేను మీకు చూపించిన ఆ గంపల ఒక స్త్రీనే కాదు ఇంకా ఏమేమి ఉంది అనేది ఒకటి ఏముంది కొలత ఉంది తూము అనే కొలత ఉంది స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎవరు దోషము అంటే దాంట్లో కొలత ఉంది స్త్రీ ఉంది దోషముంది అయ్య గంపలేసి సీల్ చేసిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండు ఎవరు చేసిండ్రు పవ్వే దూతనే అంటే మన పవ్కి సాదృశ్యం ఆ మన పవ్వే ఆ గంపలో కొలత నేసిండు స్త్రీని పెట్టిండు దోషాన్ని పెట్టిండు ఆమె దోషాన్ని అండ్ల సీల్ చేసిండు అన్న విషయం చెప్తుంది ఎప్పుడైతే కాకితపు చుట్టూ మూయబడిందో ఇవి జరిగినాయి అన్న జ్ఞాపకం చేస్తాడు ఒక్కసారి జీవగ్రంథము వ్రాయబడినాక సీల్ చేయబడినాక ఎవడు కొట్టుకున్నా ఎవడు పోయి ఏం కాదు నోవా ఓడ తలుపులు మూయబడ్డాక బయట వర్షం పడుతుంది నీళ్లు లేస్తూ తలుపు దినట్టు తెరిచిండ దేవుడు మూసినాక బయట ఉన్న వాడి సంగతి ఎవడేం చేయలేడనట్టు అందుకే మనం ఆయనలో దాచుకోవాలా మన కొండ కోట ఆయననే మన దాగు చోటు ఆయననే పడవాడతాం మనం మనం ఎప్పుడు దేవరాత్రంలో ఆయనలోనే దాచుకోవాలి ఎందుకంటే ఆయన ప్రవర్తనకి మన ప్రవర్తన అంతట్లో ఆయనకి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు సమర్పించుకున్నప్పుడు ఆయనలో దాచుకోబడతాం మనం ప్రవ్వా సమస్తం న్యూవే ప్రవ్వా అంటే ఆయన ఆయన దాచుకుంటాడు మన జీవితాంతము అడుగు ఆయనలోనే దాచుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం కాబట్టి ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూమును దాని పడవేసి సీసపు బిలను తూము మీద ఉంచెను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా లోపల ఏముంది మూడు విషయాలున్నాయి కొలత ఉంది స్త్రీ ఉంది దోషం ఉంది సరే ఇప్పుడు మీరు అర్థం చేసుకోలే ఈ దోషం దేనికి సంబంధించింది ఈ దోషం దేనికి సంబంధించింది చెప్పగలరు ఎవరైనా ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే అర్థమవుతుంది ఈ స్త్రీ ఎవరు ఈ దోషము దేనికి సంబంధించింది అన్న విషయాన్ని ప్రణగంధము పదిహేడవ అధ్యాయము ఆయిదవ వచనంలో ఈ స్త్రీ ఎవరు మీరు అనే ఇదేదో ఆశ్చర్యంగా ఉంది కదా ఇదొక మిస్ట్రీ లాగుంది కదా ఇది ఒక మర్మం లాగుంది కదా ఈ స్త్రీ ఎవరు అన్న విషయాన్ని చూడండి ఆయిదవ వచనంలో తోషమూర్తి ఎందుకు అన్న విషయాన్ని రాయబడింది దాని మెసట ఆ స్త్రీ గురించి రాయబడింది అక్కడంతా పైనంతా మీరు తర్వాత చదవండి ఆ స్త్రీ ఎట్లా ఉంటది అన్న అక్కడ దీర్ఘంగా దేవుడు దాని మెసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండను ఏందని రాయబడింది మర్మము ఆ స్త్రీ దొసట ఏమన్నా రాయబడిందంట మర్మము అని రాయబడిందంట అంటే ఇంగ్లీష్ లో మిస్ట్రీ అని అర్థం ఇంగ్లీష్ లో మిస్ట్రీ అంటే మర్మము అని చెప్పబడింది మీకు ఒక మర్మము బయర్పరచ తెలుపుతున్నాను అంటాడు పౌలు అర్థమవుతుంది మీకు మర్మము అంటే దేనికి సంబంధించింది ఇప్పుడు చూడండి ఈ స్త్రీ నొదట మీద ఏమన్నా రాయబడిందంట మర్మము అని రాయబడిందంట వేషలకు భూమిలోని ఏ హైనా వాటికి తల్లి అయిన మహాబబులోను ఈ స్త్రీ ఎవరంట మను మీర బబులోని లేదు అది రచ్చు బబులోని ఎక్కడ లేదు ప్రపంచంలో అది ఎప్పుడో శాశ్వతంగా నాశనం అయిపోయింది భూమి అగాధంలోకి అది పోయినది తవ్వినా కూడా బయటికి రావట్లేదు అది యాభై సంవత్సరాల నుంచి తవ్వుతున్నారు అది సగం కూడా రాలేదు పావంత కూడా ఇంకా బయటికి అది రాదు మొత్తానికి నాకు తెలుసు ఎందుకంటే దేవుని దృష్టిలో మహాబబులోని శారీరకమైంది కాదు అది ఆత్మీయమైంది ఎందుకంటే శారీరకమైన ఎప్పుడో గతించి నెబుగ్ నిజర్ కాలము తన మనమడైన బెల్ షాజర్ కాలము నెబుజరద నిజర్ తండ్రి పేరు నెబుజరా తండ్రి కాలం నుంచి అది ప్రపంచా పరిపాలించింది దేశం నెబుజరదాన్ కాలం వదులుకొని దాని తర్వాత కాలం నెబుకద్ కాలంలో అది వైభవమైన దేశం ప్రపంచాన్ని పరిపాలించాయి గరగ దేశం అప్పుడే వాళ్ళు ఈ సభల్ని బానిసలాగా ఐగుప్తు మీద వాళ్ళు విజయం పొందినరు చుట్టూ ప్రాంతంలో ఉన్న గొప్ప గొప్ప దేశం మీద విజయం పొందిందా బొబ్లన్ దేశం దాని తర్వాత బెల్షాజర్ తన కుమారుడు వాడు ఎంత చెత్తగా జీవించడో మీకు తెలుసు దేవుని మందిరంలోని పరిశుద్ధ ఉపకరణంలో వాడు ద్రాక్షరసం పోసుకుని తన స్నేహితులతో పాటు విందు చేసుకున్నాడు అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది అంటే తన తాత ఎంత గంభీరంగా జీవించిండు తన తండ్రి ఎంత గంభీరంగా జీవించిండో వాన్ దేర్కి వచ్చేపడికి చెత్తగా చేసేంటి ఆ దేశం మీకు అర్థమవుతుంది చెప్పాడు అంతకంతకు చెడిపోవడం అన్న విషయం తాత కాలంలో బాగుంటే తండ్రి వైభవానికి వచ్చి కుమారుని అంటే మనమని కాలం కష్టపడికి అది మొత్తం కిందికి దిగి అనిపోతుంది దేవేనాడు నీ లెక్క సంపూర్తి అయింది మినే మెనే టెకిల్ సిన్ అని అక్షరాలు కనిపించాయి కదా చేయి చేయి మీద ఒక గోడు గోడ మీద చేయి అక్షరాలు పడ్డాయి మెనీ మెనీ టెక్సి దాని అర్థం ఎవరు తెలియదు ఎందుకంటే అది పార్సీక భాష కాదు అది బబులోని భాష కాదు అది హెబ్రి భాష కాదు అది ఏ భాష కాదు దేవతల భాష కావచ్చు అని ఏళ్ళ అది ఏమైనా భాషలు కానీ దేవుడు తలుచుకుంటే అది ఎవరికన్నా అర్థం చేయగలరు కానీ దానియల్ ద్వారా దాన్ని విషయ దానియల్కి తెలియదు బెల్షాజర్ కి గురించి తెలియదు మా తండ్రి కాలంలో నంబర్ టూ మినిస్టర్ అన్న విలోగం తెలియదు అతను దీని ఎవరు అర్థం చెప్పగలరంటే ఓ చెప్పి ఒక వ్యక్తునుడు ముసలైన వాళ్ళ అమ్మాయి చెప్తారు సార్ అప్పుడు పోయి పిలిచుకొస్తే చెప్తాడు నీ దిన లెక్క సంపూర్తి నీ కొలత చూసిండే దేవుడు నీ లెక్క చూసిండే దేవుడు అంటే కొలత అంటే మెజర్మెంట్ మనుషులు జీవించే విధానం ఇప్పుడు ఇందాక చూపించిన దర్శనం లోకమంతట ఒకటే కొలత ఈ విషయం మర్చిపోదు దర్శనం అర్థం కావాలంటే లోకమంతట ఒకటే కొలత ఏందా కొలత ఎవరు చూసినా డబ్బుతోనే కోలుస్తాడు ఈ ఇది కామన్ అన్నట్టు ప్రపంచం అయితే అంటే దేనికి పోయినా డబ్బే కొలతతో ముఖ్యంగా ఈ స్త్రీ ఎందుకు దోషంగా అయిందంటే డబ్బు వ్యామోహంతో మతపరమైన జీవితం అంతా డబ్బుకు సాదృశ్యం అన్న విషయాన్ని ప్రభు మనకి ప్రస్తుతం ఈ స్త్రీ చూడండి ఏదైతే ఉందో నేను ఇంకా వచ్చి ఇక్కడ వాక్యాన్ని ముగిస్తాను వచ్చేవారం దీనిలోని ఆత్మీయ సత్యాలు మనం చూస్తాం ఇప్పుడు ఇంకా శారీరకంగానే చూస్తుంది మనం ఈ సరే ఎట్లుంది సంగంలో ఉంది కానీ ఆ గుంపులు ఎవరు ఆ గుంపులో నేను వచ్చానని చూపిస్తా నేను దాని తర్వాత గొప్ప జనం ఎక్కడుంది ఈ దర్శనంలో గొప్ప ఏం చేస్తుంది నేను ఈరోజు మీ నా కంప్యూటర్ ఉంది ఈరోజు ఉంది కదా ఒకసారి తీస్తావు ఇక్కడ కొంతసేపు పెట్టు వాట్యం ముగించక ముందు ఒకటి చూపిస్తాను మీకు నేను మీకు చూపించాలని తీసుకొచ్చిన కంప్యూటర్ నేను కాబట్టి చూడండి దర్శనము ఏ భార్యములతోనూ రెండు విషయాలు అవి ఒకటేమో ఏడవ వచనం కదా మనం చూస్తుంది ఐదవ వచనం అదొక మర్మమైన కాబట్టి ఈ యొక్క మహాబబులో అనేది ఒక మర్మముతో కూడినది లేక మర్మమయమైన బబులోను అనుకుంటే అర్థం అవుతుంది ఈ బల్ బులోను మర్మమయమైంది లేక మర్మానికి కలిగినది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది దేవుడు కాబట్టి ఎందుకు మర్మమైంది అది వేషాలకు ను రెండు విషయాలు వేషాలకును భూమిలోని ఏహ్యమైన అంటే బహు అసహ్యమైన అని అర్థం మొదటిది ఏంది వేషాలకు తర్వాత భూమిలోని అసహ్యమైన వాటికి తల్లి అంటే వేషాలకు తల్లి బైబుల్ ప్రకారంగా వేష్య లేక వ్యభిచారము వ్యభిచారం ఉన్న స్త్రీని వేష్య అంటారు కదా కాబట్టి వ్యభిచారం అంటే విగ్రహారాధనకు సాదృశ్యం ఆత్మీయ దృష్టితోని వేష్యత లేక వ్యభిచారం అంటే విగ్రహారాధ్య వేషాలు అంటారు మీరు ప్రతి విగ్రహం తట్టు తిరిగి ఆ విగ్రహంతో మీరు వ్యభిచరించరి అనుంది వాక్యం గ్రంథంలో డైరెక్ట్గా ఉంది కనిపించిన ప్రతి విగ్రహంతో మీరు వ్యభిచరించ ఐభప్త దేవతలతో విభచరించినారు మీరు కణనీయ దేవతలతోనూ అమూలియ దేవతలతోనూ మీరు విభచరించడం అని చెప్పి అక్కడ పదాలు కాబట్టి దేవుని విగ్రహారాధన విభచనతో సాదృశ్యం ఆత్మీయ దృష్టిని ఆలోచిస్తే కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఈ స్త్రీ వేషాలకు తల్లి అంటే విగ్రహ విగ్రహారాధనలో ఫస్ట్ అనట్ తర్వాత భూమిలోని అసహమైన వాటి కూడా ఇది తల్లి అంటే అన్నిటికంటే అసహమైన వాటి అన్నిటిలోకి ఇది ఫస్ట్ అన్నట్టు అంతగా దోషము జమ చేసుకుంది వేషతనంలో హైయెస్ట్ పొజిషన్ జమ చేసుకుంది అసహమైన పనులు చేయడంలో కూడా హైయెస్ట్ పొజిషన్ జమ చేసుకుంది అందుకు దోషమూర్తి మూర్తి అంటే హైయెస్ట్ అన్నట్టు మూర్తి అంటే ఇండియాలో పేర్లున్నాయి కృష్ణమూర్తి అంటే కృషిని మూర్తి ధరించుకున్నవాడు అనర్థం అంటే ఒకటి ధరించుకోవడం అంటే దోషమూర్తి అంటే ఈ లోకంలో ఉన్న దోషాలన్నిట్లకెళ్ళ హోషం అన్నట్టు సంపూర్ణమైన దోషాన్ని ధరించుకున్న స్త్రీ ఈ స్త్రీ అది చూపిస్తుంది దేవుడు ఇక్కడ పద ఆరో వర్షంలో మీకు బాగా అర్థమైతుంది ఇప్పుడు మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేత మీకు ఇప్పుడు గొప్ప యొక్క రక్తం ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లి ఎండుట అంటే ఎప్పుడు మత్తు వెళతారు చెప్పండి మత్తు ఎప్పుడు వస్తుంది ఫుల్లుగా తాగితే మత్తు వస్తుంది కాబట్టి రక్తము ఫుల్లుగా తాగుతుంది స్త్రీ యుగ సమాప్తిలో మీకు ఎన్నిసార్లు నేను చూపించిన మతపరమైన జీవితమే వాళ్ళని హత సాక్షులుగా చేస్తుంది ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో ఇదంతా అబద్దము ఇదంతా చెత్త అని తెలుసుకుంటారో అది ఫైనల్ అన్నట్టు అంతవరకు చెప్తుంటే తెలుసుకోరు వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటారు దేవుడు నాకు ఆదివారం ఒక విషయాన్ని జ్ఞాపం చేసినాడు ప్రపంచం అంతటా లేక సేవకులు ధనికులు అవుతారు సంఘాల్లో ఉన్న సభ్యులు బిచ్చపోలు అవుతారు అని దేవుడు నాకు చెప్పించింది ఆ విషయం ఎందుకంటే వీళ్ళు వీళ్ళ సంపాదన వానికి ఇచ్చుకుంటా పోతారు జీవిత కాలం శాశ్వత కాలం దేవుడిని సృద్ధిగా ఆశ్రయిస్తాడు దేవుడు నాకు ఇది నాకు అది ఎందుకంటే వాడు అక్కడనే మబ పెడతాడు దేవుడు నీకు ఇది ఇస్తాడు నీకు అది ఇస్తాడు నీకు ఇదిస్తాడు వీడి సంపాదన అంతా అక్కడ ఇస్తా ఉంటాడు అట్లా ఇచ్చి చివరికి వాడు బిచ్చపడైపోతాడు వాడు కార్లలో ఫ్లైట్లలో తిరుగుతాడు లైఫ్లాంగ్ పెద్ద పెద్ద బిల్లీస్ అన్నీ ఉంటాడు చివరికి వాడు ఆ బిల్లి నుంచి కిందికి రాడు వీడిని వీడు అక్కడ ఎదురు చూస్తున్నాడు అక్కడికెళ్ళి దిగిరాడు అది జరుగుతుంది ఎందుకంటే మన కాలంలో జరిగినవన్నీ నేను కళ్ళారం ఇవన్నీ విషయం సరే మనకు అవసరం లేదు వాళ్ళతో మనం వాళ్ళకి విరోధంగా కానీ యుగ సమాప్తిలో అట్లా ఉంటది మతపరమైన జీవితం అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు ఇది పరిస్థితులు రక్తం చేత యేసు యొక్క హతసాక్షులు యొక్క రక్తం చేత మత్తిలియుడుట చుచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా అధూత నా తనను నీవేలా ఆశ్చర్యపడితీవి ఈ స్త్రీ గూర్చిన మర్మమును ఏడు తలలు పది కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగములను గూర్చిన మర్మమును నేను నీకు తెలియజేసేదను ఇవన్నీ మనం ఒకరోజు చూస్తాం ఇప్పుడు చూడమంత ధీర్యంగా ఇవన్నీ గుంపులకు సంబంధించిన విషయం చివరికి ఏమి చూసినా అవే మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ లోకాతీతంగా చూస్తే అన్ని వింత వింతగా ఉంటాయి వాడు ఏదేదో చెప్తా ఉంటాడు ఏడు తలాలంటే ఏడు రాజ్యాలు ఏ ఏడు ఏడు దేశాలు ఇవన్నీ చెప్తాంటారు ఆవి ప్రపంచాన్ని పరిపాలిస్తే కానీ పాత్రని గతించిన ఇదిగో సమస్తం కొరత అవన్నీ నీ పక్కనే ఉన్నాయి నీ వెనకనే ఉన్నాయి నీ లోపల ఉన్నాయి నీ ముందున్నాయి నీతో పాటు హలలిగా పారుతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించిన ఎన్నిసార్ల్లో దానికి వాక్యమే ఆధారంగా దేవుడు చూపించింది జగ్ర గ్రంథం ఐదవ అధ్యయంలో నేను మీకు ఒక చూపించి ముగించేస్తాను దాని ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లలో తూము మీద ఉంచెను నేను మరలా తేరి ఇదే దర్శనంలో చూడండి తొమ్మిదవ నేను మరలా తేరి ఇద్దరు స్త్రీలు బయలుదేరి ఇద్దరు స్త్రీలు ఇద్దరు సాక్షులు ఒకటే బాగా అర్థం చేసుకోండి ఇద్దరు స్త్రీలు అన్నా ఇద్దరు సాక్షులు మతపరమైన లేక గొప్ప సాదృశ్యం ఇద్దరు స్త్రీలు బయలుదేరిండ్రు ఎక్కడ బయలుదేరిండ్రు బాగా అర్థం చేసుకోండి వీళ్ళు ఎప్పుడు కూడా దోషమూర్తిని వెంబడిస్తా ఉంటారు దోషమూర్తి ఏంది మతపరమైన జీవితం దాని లోపల అంత చెత్త ఉంది దోషముంది అన్న విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడు ఏందా దోషము డబ్బుకి సంబంధించింది విగ్రహ రాధనకు సంబంధించింది దాని తర్వాత దేనికి సంబంధించింది రెండు చూసినాం ఇందాక సమస్త అసహ్యమైన దేవునికి అసహ్యమైన అన్ని అక్కడ ఉన్నాయి భూలోకంలోని ఏహ్యమైన వాటికి అది తల్లి ఈ స్త్రీ లోపల కూర్చున్న స్త్రీ నేను మరలా తేర్చుడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి దాని తర్వాత సంకుబ్బుడి రెక్కల వంటి రెక్కలు వారికి ఉండేను ఎవరికి ఈ ఇద్దరు స్త్రీలకు సంకుబుడి కొంగ అంటే ఏంది ఇంగ్లీష్ లో స్టోర్క్ అని పోయినవారు నేను మీకు చూపించిన ఆ కొంగ అట్లుంటది ఆ కొంగ సంబంధించిన ఒక వీడియో ఉంది అది నేను మీకు చూపించేస్తా కొంచెం సేపే చూపించేసి మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం ఈ సంకుబుడి కొంగ అంటే ఏందంటే అది చాలా వింతకరంగా ఉంటది అది ఉందా వీడియో ఎట్లా ఉంటది అంటే అది దాని గొంతు మొత్తం ఎట్లా ఎంతగా తెప్పేస్తుంది మీరు చూసిన కూడా మీరు అక్కడ కొల్లేరు ఆ ప్రాంతానికి ఇక్కడ పోయినప్పుడు మీరు చూసింటారు మన ప్రాంతానికి వస్తే అవన్నీ కొంగల్ ఆ సైబేరియా రష్యా అక్కడ నుంచి వస్తే ఇక్కడికి అవి ఒక కాలం వచ్చి ఇక్కడ ఉంటాయి ఉన్నాక ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయి అది ఎట్లా ఉంటుంది అది అరిచినప్పుడు ఇప్పుడు కొంగ అంటే దాని ముక్కు ఇట్లా పొడవుతుంది కదా అది అరిచినప్పుడు మొత్తం ఇట్లా రివర్స్ అయిపోతుంది వీపుకి ఇట్లా వెనక వెళ్లికి వెళ్ళిపోతుంది అది మొహం దాని బొంతి ఇట్లా వెనక వెళ్ళిపోయి అరిస్తూ అది చూస్తే వింతకారంగా ఉంటది సరే ఎందుకు దాంతో దేవుడు పోల్చిండి కదా దర్శనం శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వేరే రెక్కలు ఉండొచ్చు కదా ఇంకేదైనా రెక్కలు ఉండొచ్చు కదా సంకుబుడి కొంగ రెక్కలే ఎందుకు వాళ్ళకున్నయ్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఆ యొక్క చూపిస్తాన వీడియో చూపిస్తుంది మనం ముగించుకుంటాం ఈరోజు సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారి కుండెను గాలి వారి రెక్కలను ఆడించుచిండెను కాబట్టి గాలి లేక గాలి అంటే అపోస్తకర తీస్తాం గాలి వీచింది ఎక్కడి నుంచి గాలి కదా ఎక్కడి నుంచి వీచింది నూట ఇరవై మంది మీద గాలి వీచింది అంటే పరశుధాత్మకి సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం అంటే లేక గాలి అంటే పరశుధాత్మ హెచ్చరికలు కూడా సాదృశ్యం గాలి వచ్చిందంటే పరుశుదాత్మ హెచ్చరిక గాలి వీచింది ఎక్కడ వీచింది వాళ్ళ రెక్కల క్రింద వీచింది అని కదా కాబట్టి ఆ రెక్కలెట్లునై సంకుబుడి పొంగకున్నట్టు రెక్కలునే అలాగే మీరు చూస్తారు ఆ రెక్కలు ఎట్లుంటే తెలుసా సగం తెల్లగుంటది రెక్క సగం నల్లగుంటది రెక్క ఆ కొంగల యొక్క గుణగణం అది కొంగల స్పెషల్ క్యారెక్టరిస్టిక్ అది సంకుబడి కొంగ ఒంకర పెడుతుంది తలకాయ పెట్టి అరుస్తా ఉంటది దాని తర్వాత దాని రెక్కలు సగం నల్లగుంటాయి సగం తెల్లగుంటాయి అది మీకు చూపించిన కొడుకు తీసుకొచ్చిన లేకపోతే ఇక్కడ సంకుబడి కొంగల గురించి ఎదుగు మాట్లాడతాడు దేవుడు దర్శనంలో అది ఎందుకు అపవిత్రమైన పక్షి అని మాట్లాడుతుంది ఇక్కడ ఎందుకంటే సగం నల్లగుంటది అది సగం తెల్లగుంటది అని చూపించడం కొరకు దేవుడు మనతో మాట్లాడతాడు అది అపవిత్రమైన పక్షి సగం సత్యంలో ఉంది సగం అబద్ధం ఉంది కాబట్టి అది సాదృశ్యం అని నీకు అర్థం కావడం కొరకు దేవుడు చూపిస్తున్నాడు దాని తర్వాత గాని వారి రెక్కలను ఆడించ చుండెలు వారు వచ్చి తూమును భూమాకాశంల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి కాబట్టి ఆ మర్మమయమైన బబులోను వీళ్ళు మోస్తున్నారు మతాన్ని మోస్తున్నారు సంఘాన్ని మోస్తున్నారు గొప్ప జనము దాన్ని మోస్తున్నారు గొప్ప జనము దాని భారాన్ని మోస్తున్నారు ప్రభు బారాన్ని మోయకుండా సంఘ భారాన్ని మోస్తున్నారు మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా సంఘ సేవ సంఘంలో కూడా భారం మోయారా బ్రదర్ అంటే ప్రభు చెప్పినాడు ఎవడి భారం వాడే మోసుకోమన్నాడు మనదా లేదా కాడిని మోయమన్నాడు నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన శిల్వను మోసుకొని నన్ను వెంబడించమన్నాడు అంటే నీ భారం అది నీ సెలువ నీ భారం నీ కాడి నీ భారాన్ని మోసుకొని నాతో వెంబడించాలన్నాడు కానీ రోజులలో సంఘ భారాన్ని మోస్తున్నారు మనుషులు అది తప్పు ఎందుకంటే అపోస్తకరంగా సంఘమే లేదు ప్రతి ఇంటి అట్టకున్నారు అదే దైవికమైన విధానం చర్చ్ అనేది బిల్డింగ్స్ కావు ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ కానే కాదు బైబుల్ ప్రకారంగా మనుషులు తయారు చేసుకున్నారు అంత్యోక్యాల తయారు చేసుకున్నారు ఎరుసులేం లో ఫస్ట్ చర్చ్ ఎరుసలేం తయారు చేశారు సెకండ్ చర్చ్ అంత్యోక్య తయారు చేశారు మూడవ చర్చి రోబా హెబ్రి ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నాడు మనుషులు తయారు చేసిన ఈరోజు ఏమీ లేవు ఆ చర్చ్ ఎక్కడ ఒకటి కూడా నామరూపాలు లేకుండా పోయినాయి ఎందుకంటే దేవుని విధానము ప్రతి ఇంటింట పోవాల క్రైస్తవ విధానము ఇంటింటికి పోయేటిది పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకుని ఆర్గనైజ్డ్ పెద్ద బిల్డింగ్స్ కట్టుకునేది కాదు ఒరిజినల్ గా అపూస్టారకారంగా బోధయే అపోసులు బోధే అని పాడుతుంటే బాధ అనిపిస్తూ ఉంటది వాడు వేషధార లాగా ఎందుకంటే ఆ పాటకి వాడు వాడుతున్న పాటకి అందులో ఉన్న లేదు బోధయే అపోస్ల బోధయ అంటే అపోస్ల బోధ లాగా ఎవ్వరు వచ్చి అపోస్త ఫైత్ అని పెట్టుకున్న సంఘాలు కూడా అట్లా ఉండలేకపోతున్నాయి అవి కూడా ఆర్గనైజ్డ్ ఉన్నాయి అవి కూడా కొలతకి సంబంధించినవి డబ్బుకి సంబంధించింది ఏపా ఏపా కొలతకి సంబంధించింది డబ్బుకి సంబంధించింది ఒక తూమురు పిండి అంటే ఇన్ని డబ్బులు ఇన్ని కాసులు ఇంత ఓమేరు పిండికి ఇంత కాసులు అవి మెజర్మెంట్స్ అనేవి ఈ లోకం దీంతోనే కొంచెం పడింది అన్న విషయాన్ని పరమ జ్ఞాపకం చేసిండు ముఖ్యంగా ఈ లోకం అంతటా అంటే సంఘం మతపరమైన జీవితం డబ్బుతో కూడింది సంఘానికి పోవాలంటే డబ్బు పోవాలా సంఘానికి రావాలంటే డబ్బు రావాలా అది దోషమూర్తికి సంబంధించిన బోధ కాబట్టి ఇది అంతా ఆశ్చర్యకరమైంది అని కూడినది అన్న విషయం చెప్తున్నాడు చాలా మందికి తెలియదు వాళ్ళ దనాన్నంతా పోయి అక్కడ పడేస్తున్నారు కానీ మీకు ఎన్నిసార్లు నేను చూపించిన ఎందుకంటే ఇది చెప్తే చాలా మంది పాస్టర్స్ విరోధంగా అయినారు స్నేహితులే దూరం అయిపోయినారు దశమ భాగంలో లేవు న్యూ టెస్ట్మెంట్ లో ఎక్కడన్నా చూపించండి మన ప్రభుత్వం గురించి మాట్లాడలే పౌరులు మాట్లాడలే పేతులు మాట్లాడలే ఏ యాజకుడు ఏ అపోస్త లేక ఏ నూట మంది కాని మూడు మంది కాని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రకటించలే ఎందుకంటే పాత నిబంధన విధానాలు కొత్త నిబంధనలు లేవు దశమ భాగం అనేది పాత నిబంధన కాలంలో కేవలం లేవిలో కొడుకు ఇవ్వబడింది ఈ రోజు లేవి గోత్రం లేదు లేవి గోత్రం నుంచి యూద గోత్రంకి వచ్చింది యాచకత్వం మన ప్రభుయే కదా యూద గోత్రం నుంచి వచ్చేవాడు లేవి గోత్రం నుంచి యూద గోత్రంకి వచ్చి మనమంతా ఆయన పక్షం ఉన్నాం కాబట్టి మనకు యాచకత్వం వచ్చింది మనం లేవి గోత్రీకులం కాదు మన అవసరం లేదు అది వాళ్ళకి ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి దశమభాగాల ద్వారా వాళ్ళు బతకడానికి వాళ్ళకి ఇచ్చింది నీకు ఆస్తులు ఉన్నాయి నీకు ఉద్యోగాలున్నాయి నీకు కన్నున్నాయి నీ భార్య పని చేస్తాది నీ పిల్లలు అందరూ పని అవి అది పాపంతో కూడింది ఎందుకంటే ఆగే అతిక్రమే పాపం దశమ భాగం తీసుకోవడం పాపం ఇవ్వడం పాపం కదా నేను చెప్తున్నానా మన ప్రభు కూడా చెప్పలేదు ఎందుకంటేనా యూద గోతాలకు సంబంధించినవాడు పౌలు బెనేమిని గోతాలకు సంబంధించినవాడు మార్కో లేని గోత్రికుడే సారీ మత్తయ్య సువార్థికుడు మత్తై సువార్థికుడు లేని గోత్రికుడే కానీ ఆయన కూడా చెప్పలేదు ఎక్కడ మత్తయ్య సువార్థాలు ఒక్క దగ్గర చెప్పాడు మీరు పుదీనాను జిలకరణను పదే భాగాన్ని అర్పిస్తున్నారు గాని ధర్మశాస్త్రంలో ఉత్తమమైన మీరు ఎక్స్పెక్ట్ అంటే అది ఉత్తమమైంది కాదు అని చెప్తున్నాడు భాగం కాన్సెప్ట్ లేదు న్యూ టెస్టిమెంట్ లో వాళ్ళు దాన్ని జబర్దస్తి తెచ్చుకున్నారు బయట నుంచి వేషవ్ గోత్రాన్ని తిరిగి లేపుతున్నారు వాళ్ళు కట్టుకుంటున్నారు జ్ఞాపకం చేస్తున్నారు వాక్యాన్ని ముగించేస్తున్నాను సంకుబుడి కొంగూము ఎత్తి తూమును ఎక్కడికి తీసుకుని పోచ్చునరు వాళ్ళ మధ్యాకాశానికి ఎత్తినారు ఆ ఆ స్త్రీతో పాటు అంటే పరలోకానికి భూలోకానికి మధ్యలో దాన్ని లేవెత్తున్నారు అంటే దానికి అంత ఉన్నతమైన విలువనిస్తున్నారు సంఘానికి గొప్ప అంత ఉన్నతమైన విలువనిస్తున్నారు ప్రభు కంటే ఎక్కువగా అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు దాని ఆ దంపలోపల ఏముందో వాళ్ళకి తెలియదు దానికి విలోనిస్తున్నారు అంతే తర్వాత దూత నేను అడిగగా శ్రీనరు దేశం ముందు దానికొక సాలను కటుటకు దాన్ని వారు కొనిపోవచ్చున్నారు వారు తీసుకొని పోవచ్చున్నారు సీనారు దేశంలో దానికొక సాలను కటుటకు అంటే ఒక స్థలాన్ని కట్టడానికి దాని కొరకు ఒక స్థలాన్ని కట్టడానికి దాని కొరకు ఒక బిల్డింగ్ కట్టడానికి దాని కొరకు ఒక స్థలం ఒక పెద్ద మందిరానికి అక్కడ అడిగి తీసుకెళ్తున్నారా అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠం మీద పెట్టి ఎంచుతుడని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను ఇంకా జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం ఇది ఇంకా తయారవుతుంది దోషమూర్తి సంపూర్తిగా తయారవుతుంది దాన్ని మోస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మధ్యాకాశం చెప్తున్నారు సంఘమే గొప్ప పలని చర్చ్ గ్రేట్ పాలని పాస్టర్ గ్రేట్ వాళ్ళని సంఘం గ్రేట్ అని దాన్ని లేవెత్తారు పబ్లిసిటీస్ లలో టీవీ ప్రోగ్రామ్స్ లలో ఇంటర్నెట్స్ లలో దాన్ని లేవెత్తున్నారు సంఘాన్ని ప్రభు కంటే ఎక్కువ విలువగా ఇచ్చి దాన్ని లేపుతున్నారు మతపరమైన జీవితంలో ఇద్దరు సాక్షులు లేక గొప్ప ఆ రీతిగా మధ్యాకర్షణకి లేవనెత్తి మన ప్రభుకు రావాల్సిన మహిమను వాళ్ళు సంఘానికి ఇస్తున్నారు సంఘమే దోషమూర్తి లేక అదే విగ్రహంగా తయారైందన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు షీనారు దేశంలో దాన్ని నిలబెత్తున్నారు షీనారు దేశం ఎక్కడుందంటే షీనారు అనేది బబులోనికి రాజధాని ఒకప్పుడు సీనారు దేశం సీనార్ అంటే ఇంగ్లీష్ లో ఎక్కడ రాసుకునే నేను సీనార్ అనే పదానికి అర్థం షీనార్ అంటే వాచ్ హిమ్ ఆఫ్ హిం దస్ అంటే నిద్రించిన వాడు అని అర్థం నిద్రించిన వాడిని చూడండి అని అర్థం కూడా ఓరికి చెప్పాలంటే అంటే ఈ రోజు బుద్ధులిని కన్యక నిద్రించున్నది అని కూడా అర్థం సైనార్ అంటే అర్థం అది మనకి ఎక్కడ విన్నాం ఆ వాక్యం సీనార్ అంటే నిద్రించున్నది అని అర్థం గమనించండి నిద్రించినది అసలైన అర్థం అది షీనార్ అంటే గమనించండి నిద్రించున్నది అట్లాంటి ఎట్లుంటది షినారు ప్రాంతం అంటే షీనారు దేశం అంటే నిద్రించున్నది అని అర్థం అంటే బుద్ధులేని కన్యక నిద్రించున్నది గొప్ప జనము ఇద్దరు సాక్షులు నిద్రించున్నారు వాళ్ళు ఎప్పుడు మేల్కున్నారు సడన్లీ మేల్కున్నారు అంతవరకు వాళ్ళ రక్షణానుభవం లేదు అంతవరకు వాళ్ళ పరసాత్మ అభిషేకం లేదు లాస్ట్ లో పరిశురాత్మ వస్తుంది వచ్చేటైకే సైతాన్ని వాడిని విజయం పొంది అలా చంపేసి వాళ్ళు హత సాక్ష గొప్ప హత సాక్షతరన్న విషయాన్ని మాట్లాడతాడు కాబట్టి దీంతో మనం ఈ యొక్క వక్యాన్ని చిన్నగా ప్రార్థన చేసి ఆ ఈ వీడియో చూసేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం కళ్ళు మూసుకుంటే ప్రార్థిస్తాం పరిశుద్ధురా తండ్రి ఏసై మీకు వందాలైనా ప్రభా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం మిస్ట్రీ బాబిలోన్ గా తయారైంది ప్రభా ప్రపంచటా మర్మమయమైన బబులోన్ తయారైంది క్రైస్తవ సంఘం ఈ రోజు మర్మములతో కూడిన గోధ అని చెప్పుకుంటున్నారు గాని వాళ్లే మర్మము అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రభావాలు చూపిస్తున్నారు ప్రభావా దేని యొక్క మర్మమే క్రైస్తవ సంఘం అని ఇది అనాదిగా మర్మంగా ఉంచబడింది క్రైస్తవ సంఘం అన్న విషయాన్ని మీరు మాతో మాట్లాడుతున్నారు ఈరోజు అది కొలతతో దోషంతో ముద్రించబడింది సీల్ చేయబడింది దాన్ని మతపరమైన జీవితంలో గొప్ప జనం మోస్తున్నారు మీ భారని మోయకుండా వాళ్ళు వాళ్ళ సొంత బారాన్ని మోస్తున్నారు వాళ్ళు స్థిరపరుచుకున్న భారాన్ని మోస్తున్నారు సర్పంల తేళ్ల భారాన్ని మోస్తున్నారు ప్రభా వాళ్ళ వీపులు విరిగిపోతున్నాయి సగం సత్యం సగం అబద్దంలో ఉన్నారు ప్రవ్వా పక్షాత్మ పొందుకున్నా అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసిన పని చెత్త పని ఆత్మ వాళ్ళని హెచ్చరిస్తుంది వాళ్ళకి శక్తిని ఇస్తుంది అయినా గాని మిమ్మల్ని మీ యొక్క మోయకుండా వాళ్ళు సంగమనే భారాన్ని మోస్తున్నారు ప్రభావా సర్పంల తేళ్లు సమర్థించుకుంటున్నాయి సమర్థిస్తున్నాయి మీరు చేస్తుంది కరెక్టే అని సంఘానికి అతిగా విలువనిచ్చి మీకు రావాల్సిన మహిమని వాళ్ళు ధృనీకరిస్తున్నారు ప్రవ్వా సమస్తమైన ఏ వాటికి అది తల్లి వేష్యాలకు తల్లిగా తయారైంది ప్రపంచమంతట మీరు ఎంతగా వేదన పడుతున్నారో మేము గ్రహించగలుగుతున్నాం ప్రవ్వాంతగా బాధపడుతున్నారో మేము చూడగలుగుతున్నాం ప్రవ్వా గొప్ప జనం అందరూ దాన్ని మోస్తుంటే మీరు భరించలేకపోతున్నారు దోషమూర్తికి ఎట్లా శిక్ష తప్పదని మేము ప్రటం గంధం పదేడవ చూస్తున్నాం దాన్ని శాశ్వతంగా మీరు నిర్మూలిస్తారని అక్కడ వాక్యం కానీ దాని మోస్తున్న వారి పట్ల ఎంతో జాలి కలిగిన వారు వారి గురించి మీరు ఏడుస్తున్నారు అదే ఆత్మ మమ్మల్ని పట్టింది ప్రవ ఈ రోజు అది భరించడానికి వేదనగా ఉంది మా ఈ లోకంలో మేము ఏ పని చేస్తున్నా ఎక్కడికి పోతున్నా మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రవ్వా ఎన్నాడు చెయ్యని విధంగా ఈ యొక్క సేవను మేము చేయలాగానే ప్రార్థిస్తున్నాం మా శర్రాలు కృషించిపోతున్నా మేము పట్టించుకుంటలేం ప్రవ్వా ఎందుకంటే మీరే మాకు ఆదరణ మీరే మాకు స్వస్థతని ఇచ్చేవారు మీ యొక్క వాక్యంలో స్వస్థత ఉంది తండ్రి వీటిని మే విడిచిపెట్టకుండా ధైర్యంగా అనేట్లకు ప్రకటించాలి ప్రవ్వా ఏమనుకుంటారో మనుషులు అని మేము మా సొంత తలపులకు చోటు మా స్వబుద్దిని ఆదరణ చేసుకోకుండా మీకు మేము మా తలంపులు మీకు అధికారానికి లోబడలాగన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా సగం సత్యం సగం అబద్ధంలో గొప్ప జనం కనికరం చూపించండి ప్రవ్వా లక్ష మంది ఆశ్రించి నడిపించమని ప్రార్థిస్తాం ఈ యొక్క మీరే నూతనంగా మమ్మల్ని అభిషేకించి నర్పించి మీరాటవారి సరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అనలియాలి